శుక్లాంబరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్వ వివిఘ్నోపశాంతయత్ గురుమా గురువిష్ణు గురుర్దే మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధిష్టాయమో నమో కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరంకరం శంకరం శంకరాచార్యం కేశవం పాదరాయణం సూత్రభాష్యకృత వందే భగవంతౌ పునఃపున వాగర్ధ వివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగపి పితరౌ వందే పార్వతీ పరమేశ్వర సూక్తి సమగ్రయన స్వయమీవీ శ్రీరంగరాజమహిషీమురై కటాక్షై వైదగ్యవర్ణుణకంభనగౌరవైర కండూలకర్ణకహరా కవయోధయంతి హైమోధ్వపు్రమహన్మకటం సునాసం మందస్మితరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటైశముఖమాత్మనిసన్నిధత్ విమపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత ూ ముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి దాతరస్వే సభకి నమస్ ఆర్ష మైతి ఆది కావ్యమై వేదోపబృహణమై లోకమునకంతటికీ కూడా నడవడి విషయంలో మార్గదర్శనం చేసేటటువంటి పరమాద్భుతమైనటువంటి గ్రంథరాజ్యం శ్రీరామాయణం అటువంటి శ్రీరామాయణము పరమసత్యమైనటువంటి కథ అది కేవలము వాల్మీకి మహర్షి యొక్క కల్పన కాదు అందుకే శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి కూడా ఒక వ్యక్తి అటువంటి రామాయణంలో ప్రధానంగా సీతారాములిద్దరూ ఏ ఏ సందర్భాల్లో ఏ పనులు చేశారు అనేటటువంటిది లోకమునకు ఒక ఉపదేశము అన్న మాటని ప్రస్తావన చెయ్యకుండానే వాల్మీకి మహర్షి మనందరం కూడా పొందవలసినటువంటి వైభవం గురించి పరోక్ష ప్రస్తావన చేస్తారు అత్యంత కీలకమైనటువంటి సన్నివేశములు కొన్ని ఉంటాయి రామాయణంలో అటువంటి అత్యంత కీలకమైనటువంటి ఘట్టాలలో ఒకటి యుద్ధకాండలో రామచంద్రమూర్తి నూరు యోజనముల దక్షిణ సముద్రాన్ని దాటి ఈవలిగుడ్డుకు వచ్చి లంకా ప్రవేశం చేసే ముందు సువేల పర్వతం మీద విడిచే విడిది చేసి ఉన్నాడు ఆయన నూరు యోజనముల సముద్రాన్ని దాటాడని సువేల పర్వత శిఖరముల మీద ఆసీనుడై ఉన్నాడని అపారమైనటువంటి వానర బలంతో వచ్చాడని ఏ క్షణంలోనైనా కాంచనలంకా పట్టడాన్ని ముట్టడించవచ్చని రావణాసురుడు తన గూఢచారుల వలన తెలుసుకున్నాడు రామణా రావణాసురుడి వంటి మహాభక్తుడు ఉండడం తక్కువే రామణ రావణాసురుడి గొప్ప భోగి ఉండడము తక్కువే ఆయనకున్నంత ఐశ్వర్యం కాని ఆయన చదువుకున్నంత చదువు కాని అంతటి పరాక్రమ విశేషాలు కాని తక్కువ మందిలో భాషిస్తాయి అందుకే వాల్మీకి మహర్షి రామాయణాన్ని చదివితే ఒక విషయం ద్యోతకమవుతుంది ఒక తప్పు ఉంది కదా వ్యక్తి యొక్క శీల వైభవాన్ని పాడు చేసి మహర్షి మాట్లాడరు కానీ ఏ పెద్ద అవగుణం ఉంటే ఎన్ని సుగుణములు ఉన్నా ప్రకాశించవో అంత పెద్ద అవగుణము రావణాసురుని ఎందుంది అదే పరదార ఎందు అనురక్తి పరస్త్రీలను వాంఛించడం అటువంటి రావణాసురుడు నూరి యోజనముల సముద్రాన్ని రామచంద్రమూర్తి తన వానర బలంతో దాటి ఉచ్చి సువేల పర్వతం మీద విడిచి చేసి ఉన్నారన్న వార్త వేగుల ద్వారా తెలుసుకున్నవాడై కార్యాన్ని తేలికగా సాధించుకోవడానికి అత్యంత క్రూరమైనటువంటి బుద్ధితో ప్రణాళికా రచన చేశాడు ఇది అత్యంత హేయమైన ప్రణాళిక చేశాడు విద్యుజిహ్వుడు అని ఆయన దగ్గర ఉండేటటువంటి రాక్షసులలో ఒకడు అపారమైనటువంటి ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు ఎరిగినవాడు దేన్నైనా మాయచేత సృజించగలిగినటువంటి సమర్థత కలిగినవాడు అటువంటి విద్యుజిహ్వుణ్ణి పిలిచి రాముని యొక్క శిరస్సు శరీరం నుండి తెగిపోతే ఎలా ఉంటుందో అలా తోటి అత్యంత నీరసపడి కన్నులు మూసుకుని ఉండగా అంటే సంహరింపబడినటువంటి రాముని యొక్క శిరస్సు ఎలా ఉంటుందో అటువంటి శిరస్సు బంగారు కణుకులతో రాముడు పట్టుకునేటటువంటి ధనస్సు బాణము ఎలా ఉంటాయో అటువంటి ధనస్సు బాణములు నువ్వు నీ యొక్క మాయాశక్తి చేత తయారు చేసి నాకు ఇవ్వాలి అని అడిగాడు వెంటనే విద్యుజీహుడు పక్కకెళ్ళి తన యొక్క మాయాశక్తి చేత రామచంద్రమూర్తి యొక్క శిరస్సుని రాముని యొక్క కోదండాన్ని బాణాన్ని సృజించాడు అవి పట్టుకొని అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళినటువంటి రావణాసురుడు మొట్టమొదట ఈ తలని చూపించలేదు ఘనస్సుని బాణాలని చూపించలేదు అవి విద్యుజిహ్వుని దగ్గర ఉంచాడు తనని అనుగమించి వస్తున్నాడు అతన్ని సీతమ్మ దగ్గరికి ప్రవేశపెట్టలేదు ప్రవేశపెట్టకుండా ముందు వెళ్ళి సీతామాతని నిందచేశాడు ఒక నరాధముండి చూసుకొని ఆయన వచ్చి నిన్ను రక్షిస్తాడని నువ్వు నమ్మి నన్ను ధిక్కరిస్తున్నావు కానీ ఆ నరుడైనటువంటి రాముడు అత్యంత ఆవేశపూరితుడై నూరు యోజనముల సముద్రాన్ని దాటి నిన్న రాత్రి సువేల పర్వత శిఖరం మీద విడిది చేశాడు గాఢ నిద్రలో ఉన్నటువంటి రాముని యొక్క కుత్తుకని నా సైన్యాధిపతి ప్రహస్తుడు పోషేశాడు నిద్రలో ఉండగానే రాముడు సంహరింపబడ్డాడు లక్ష్మణుడు ఈ వార్త తెలిసి దిక్కులు పట్టి పారిపోయాడు హనుమ యొక్క మెడ విరిచి చంపేశాడు అలాగే సుగ్రీవుని యొక్క కంఠాన్ని వెనక్కి వంచి ముందుకు వంచి తిప్పి విరగొట్టేశారు దివిధ మైందులు మొదలైనటువంటి వారందరూ కూడా పడిపోయారు ఇవాళ కొన్ని కోట్ల వానరములు దిక్కుతోచక దిక్కులు పట్టి పారిపోయాయి ఆ యుద్ధంలో మరణించినటువంటి రామచంద్రమూర్తి యొక్క శిరస్సుని ఆయనైతే రామచంద్రమూర్తి అనడు నాకు మీద రామచంద్రమూర్తి రాముని యొక్క శిరస్సుని ధనుర్బాణాల్ని ప్రహస్థుడు తీసుకుని వచ్చాడు కడసారి నీకు చూపించడం కనీస ధర్మం అని చెప్పి వాటిని తీసుకొచ్చాను చూడు అని ఆ విద్యుచిహ్వుణ్ణి పిలిచాడు పిలిచి రాముని యొక్క శిరస్సు ధనుర్బాణములు అక్కడ ఉంచమన్నాడు ఆ తల్లి అక్కడ కూర్చుని అత్యంత శోకమూర్తి అయి చూస్తుండగా తీసుకొచ్చి ఆ శిరస్సు ధనస్సు బాణము అక్కడుంచి ఏ పురుషుడు ఎంత క్రౌర్యము కలిగినటువంటి వాడు కూడా అనకూడనటువంటి మాట ఒకటి అన్నాడు అవస్థాం పశ్చిమాంభర్తుం కృపణం సాధువీక్షత అన్నాడు ఇప్పుడు నీ భర్త యొక్క అవస్థాం పశ్చిమాంభర్తుం చిట్ట చివరి అవస్థని పొందినటువంటి నీ భర్త యొక్క శిరస్సుని సాధు తనివితీరా చూడు నెమ్మదిగా చూడు ఏమీ నువ్వు కంగారు పడక్కర్లేదు ప్రశాంతంగా చూసుకోవు చూసేటప్పుడు నువ్వు ఎలా ఉంటావు అంటే కృపణ దీనురాలవై ఏడుస్తూ ఆ శిరస్సు వంక చూస్తావు నాకు అది కావాలి ఏది ఏడు చూడు అని ఆ శిరస్సు నిజంగా ఆ తల్లి ఎంత ఏడ్చిందో ఆ రోజున అంత బాధపడింది అందులోనే అనేకమైనటువంటి వైదికమైన విషయాల్ని కూడా ప్రస్తావన చేసింది అంత బాధ ఆవిడ పొందుతుంటే పరమ సంతోషంగా నిలబడ్డాడు ఒక రాక్షసుని యొక్క బుద్ధి ఎంత ప్రమాదకరంగా ఉంటుంది అనేటటువంటి దానికి పరాకాష్ట రావణాసురుని యొక్క జీవితం అవతల స్త్రీమూర్తి ఎంత బాధపడనివ్వండి ఆయనకు అనవసరం ఆయన అనుకున్నటువంటి కోర్కె ఏది ఉందో అది సానుకూలమవడం ఆయనకి కావాలి దానికోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి కిందకి దిగి వచ్చేస్తాడు అంతటి మూర్తి భవించినటువంటి రాక్షసత్త మనకు ప్రతీక రావణాసురుడు ఆ తల్లి విశేషమైనటువంటి దుఃఖాన్ని పొందింది అంత దుఃఖాన్ని పొంది ఆవిడ ఉండగా అకస్మాత్తుగా ఒక బంటు అక్కడికి వచ్చి రావణాసురుడితో మాట్లాడుతూ అత్యవసరంగా మీతో మాట్లాడడం కోసమని సేనానాయకులు మంత్రులు ఎదురు చూస్తున్నారు అది రాజ్యసంబంధమైనటువంటి కార్యము మీరు ఉత్తరక్షణం వచ్చి వారిని కలుసుకుని నిర్ణయం చెయ్యవలసి ఉంది కాబట్టి మీరు వెంటనే రండి అన్నాడు అది విన్న రావణాసురుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు రావణాసురుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోగానే ఇక్కడ ఉన్నటువంటి శిరస్సు ధనస్సు బాణము కూడా అదృశ్యమైపోయి అదృశ్యమైపోగానే సీతమ్మ మాత్రం రావణాసురుడు వెళ్ళగానే ఎందుకు అదృశ్యమయ్యాయి అనేటటువంటి విషయం మీద దృష్టి లేనంతగా శోకాన్ని పొంది ఏడుస్తోంది ఆ సమయంలో ఒక పరమ ధర్మాత్మురాలైనటువంటి ఒక స్త్రీ వచ్చి సీతమ్మని ఊరడించింది రామాయణంలో అసలు ఆ వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి విశేషం సరమ అని యొక్క భార్య ఆమె శల్యూషుడు అనబడేటటువంటి గంధర్వుని యొక్క కుమార్తె విభీషణుడు బ్రహ్మగారు ప్రత్యక్షమైనప్పుడు వరం అడిగాడు నా బుద్ధి ఏ కాలమునందు కూడా ధర్మము నుండి తప్పకుండుగాక అని అందుకే విభీషణుడికి ధర్మం మీద అనురక్తి ధర్మం మీద అనురక్తి కలిగినటువంటి విభీషణుడు ధర్మమునందు అనురక్తి లేకుండా ధర్మాన్ని విడిచిపెట్టి మహాపతివ్రత అయినటువంటి సీతమ్మని అపహరించి తీసుకొచ్చినటువంటి అన్నగారైన రాముణ్ణితో కలిసి ఉండలేక విడిచిపెట్టి రామచంద్రమూర్తిని శరణాగతి చేసి వెళ్ళిపోయాడు శరమ కూడా నిజానికి వెళ్ళిపోవాలి ఆమె కూడా మహాపతివ్రత భర్తని అనుగమించవలసినటువంటి స్త్రీ కానీ ఆమె భర్తతో వెళ్ళిపోలేదు అదొక విశేషం నిజంగా ఆమె ఏమనుకుందంటే నేను నా భర్తతో కలిసి వెళ్ళడం కన్నా ఇక్కడ ఒక అబల ఒక స్త్రీ ఒక మహాపతివ్రత పడరాని కష్టములు పడుతోంది రామరావణ యుద్ధం ప్రారంభమయ్యేటటువంటి కాలము సమీపిస్తోంది రావణాసురుని యొక్క కుతంత్రములు రోజు రోజుకి ఎక్కువైపోతాయి అటువంటి సమయంలో ఈమె ఏ దైన్యాన్ని పొందుతుందో ఎటువంటి మాయలు ప్రకటనంచేస్తాడో ఈ తల్లిని ఊరడించడానికి ఈమెకు విశ్వాస పాత్రురాలను కనుక మేమిక్కడే ఉండాలనుకుంది భర్తని అనుగమించి వెళ్ళడం కూడా మానేసి ఇంకొక స్త్రీ పడుతున్నటువంటి పరివేదన నుండి ఆమెను రక్షించడం కోసం ఆమెకి ఉపశాంతి ఇవ్వడం కోసం శరమ అక్కడే ఉండిపోయింది శ్రీరామాయణంలో పరమాద్భుతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మెరుపుల్ లాంటి స్త్రీలలో శరమ ఒకతే ఆమె గురించి పెద్ద విశేషంగా కనపడదు రామాయణంలో కానీ ఇటువంటి సందర్భాలు చూసినప్పుడు నిజంగా సీతమ్మ తల్లి ఇంకా జీవించి ఉంది అంటే కథాపరంగా ఆలోచించినప్పుడు అటువంటి మహాతల్లు కారణం కదా అనిపిస్తుంది ఆ శరమ సీతమ్మ దగ్గరికి వచ్చి ఊరడించింది ఎందుకు పరివేదన పొందుతావు నేను ఇప్పుడే రామచంద్రమూర్తి దర్శనం చేశాను రాముడు నూరు యోజనముల సముద్రాన్ని దాటి సువేల పర్వత శిఖరం మీద సైన్యంతో విడిది చేసి ఉన్నాడు రావణాసురుడికి ఆ వార్త తెలుసు పరమమంగళప్రధుడై కొద్ది రోజులలోనే సంహారం చేసి నిన్ను పొందుతాడు నువ్వు నిష్కారణంగా వ్యధని పొందవద్దు ఈ రావణాసురుడు చూపించినటువంటివన్నీ కూడా మాయలు విద్యుజిహ్కుడు అనేటటువంటి రా రాక్షసుని యొక్క సహకారం తీసుకుని రాముని యొక్క శిరస్సుని కృతకంగా సృజించాడు అందుచేతనే ఆయన వెనక్కి వెళ్ళిపోగానే ఆ శిరస్సు కూడా అంతర్ధానం అయిపోయింది ఈ విషయాలన్నీ నేను ఎలా చూశాను అనుకుంటున్నావేమో నేను ఇప్పుడే సముద్రపుటుడ్డుకి వెళ్ళి రామచంద్రమూర్తి దర్శనం చేసి ఆయన యొక్క యుద్ధ సన్నాహాన్ని అంతటినీ గమనించి తిరిగి వచ్చి ఆకాశంలో నిలబడ్డాను నిలబడి రావణాసురుడు నన్ను చూస్తాడన్న భయాన్ని కూడా పొందకుండా కేవలము నిండు రక్షించడం కోసమే నేను ఆకాశంలోంచి రావణుడు పలికిన పలుకులు వింటున్నాను ఆమె సాహసం చూడండి ఆమె ధైర్యం చూడండి ఆమె భర్త రావణుణ్ణి విడిచిపెట్టి రామచంద్రమూర్తి వద్దకు వెళ్ళిపోయాడు ఆ కారణంచేత ఆయన భార్య అయినటువంటి శ్రమ సహజంగా వైషమ్యం ఉంటుంది రావణాసురుడికి అటువంటి వాడు రామదర్శనం చేసి వచ్చి తాను చేసినటువంటి మాయతో కూడినటువంటి ప్రలోభపూరితమైన కార్యాన్ని గమనించి సీతమ్మకి సాయపడడం కోసం సరమ ఆకాశంలో ఎదురు చూస్తోందన్న వార్త తెలిస్తే రావణుడు ఉపేక్షిస్తాడా అయినా కూడా ఆమె తన ప్రాణములకు తెగించింది నా ప్రాణమే పోని మహాపతివ్రత వేరొక స్త్రీ ఇంత కష్టంలో ఉంటే కేవలము నన్ను నేను రక్షించుకోవడం కోసం ప్రయత్నం చెయ్యను అని నేను పూనికతో నిలబడ్డాను రావణాసురుడు వెళ్ళిపోగానే నేను కిందకొచ్చాను సీతమ్మానన్ను నమ్ము నీకు ఏ విధమైనటువంటి ఆపద కలగదు రాముణ్ణి చెనకడం ఎవరికీ సాధ్యం కాదు ఆయన రాశీభూతమైనటువంటి ధర్మము మూడు లోకములయందు ఆయనతో సరియే పోల్చి చెప్పడానికి సరిజోదని చెప్పడానికి సమానుడైనటువంటి విలుకాడు లేడు అటువంటి రాముడు కోదండములకు బాణములను సంధించి విడిచిపెట్టిన నాడు వాటి కాంతులలో వాటిలోంచి వచ్చేటటువంటి అగ్నిహోత్రములో కాంచలంగా భస్మీపటలమైపోతుంది కాబట్టి అమ్మ నువ్వు ఊరడిల్లు స్వాంతన వాక్యములు పలికింది సీతమ్మ వెంటనే సరమని దగ్గరికి పిలిచి నువ్వు చెప్పింది నిజమైతే నాకంతకన్నా ప్రశాంతత లేదు కానీ ఇప్పుడు రావణాసురుడు ఏం చేస్తున్నాడు అన్న దాన్ని బట్టి అతను తీసుకొచ్చింది రాముడి యొక్క కృతకమైన శిరస్సేనా అన్నది నాకు రూఢమై సంతోషం కలుగుతుంది నువ్వు వెళ్ళి రావణుడు ఏం చేస్తున్నాడో గమనించి వచ్చి చెప్పమని అడిగింది వెళ్ళింది శరమ వెళ్ళి వచ్చి కొన్ని గుర్తులు చెప్పింది ఇప్పుడే రాక్షసులందరినీ కలుసుకున్నాడు వ్యూహములను రచన రాముడితో యుద్ధం చెయ్యడానికి అందరినీ సిద్ధం చేసుకుంటున్నాడు కావాలంటే నువ్వు చూడ లంకా పట్టణంలో ఉన్నటువంటి వీధులన్నీ కూడా సైన్యంతో నింపబడుతున్నాయి ఎక్కడ చూసినా భేరీల యొక్క శబ్దాలు వినపడుతున్నాయి గుర్రాలు ఏనుగులు మొదలైనటువంటి వాహనములను అధిరోహించినటువంటి సైన్యం చేస్తున్నటువంటి రకరకములైనటువంటి ధనులు వినపడుతున్నాయి ఇంత యుద్ధ సంభ్రమం జరుగుతుంటే రాముడు నిహతుడయ్యాడన్న వార్త నువ్వు ఎలా నమ్ముతావు అపారమైనటువంటి శోకాన్ని పొంది ఏది సత్యమో ఏది అసత్యమో కూడా తెలుసుకోలేక విశేషమైనటువంటి భ్రాంతిని పొందినప్పుడు ఆలోచన మొద్దుబారిపోయినప్పుడు మనసుకి ఊరట లేనప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉద్వేగం కలుగుతున్నప్పుడు ధర్మం నిలబడాలనుకున్నప్పుడు జయం కలగాలన్నప్పుడు ఉపాసన చెయ్యవలసినది ఎవరిని అంటే సూర్యనారాయణ మూర్తిని ఉపాసన చెయ్యాలి అందుకే ఓ సీతమ్మ ప్రత్యక్షమైనటువంటి భగవత్ స్వరూపం సూర్యనారాయణమూర్తి మనకి వేదం నిర్ధారణ చేసింది ఎప్పుడైనా ఎక్కడికైనా వెడితే ఒకవేళ దగ్గర భగవన్మూర్తి లేకపోతే ఉపాసన చెయ్యవలసి వస్తే సూర్యనారాయణమూర్తికి ఎదురుగుండా కూర్చుని ప్రాతకాలంలో సూర్యబింబం ఉదయిస్తుంటే ఇంటి దగ్గర ఏ పూజ చేస్తారో దాన్ని మానసికంగా సూర్యభగవాను చూస్తూ ఆయనకి సమర్పణం చేసినట్టుగా భావన చేసి బాలబింబం కనుక నేత్రములను ఖేద పెట్టదు పూజ పూర్తి చేస్తే ఆ పూజ పరిపూర్ణముగా ఇంటి వద్ద పూర్తి చేసిన వాడే లేదా ఎక్కడ ఉన్నాడో అక్కడ ఆ పూజ పూర్తి చేసిన వాడు అవుతాడు సర్వకాలముల ఎందు మనుష్యుడు తన మాంసచువు చేత చూడడానికి యోగ్యమైనటువంటి పరబ్రహ్మస్వరూపం లోకంలో ఒక్క సూర్యనారాయణమూర్తి అదిగో అటువంటి సూర్యబింబాన్ని ఇకపైన రామరావణ యుద్ధం అయిపోయే వరకు విజయవార్త తెలిసే వరకు నువ్వు రాముడితో కూడి పట్టాభిషేకం జరిగే వరకు ఉపాసన చేస్తూ ఉండు అని ఆమకి ప్రబోధం చేస్తూ ఒక మాట చెప్తుంది గిరిరవమభితో వివర్తమానో హయవ మండలం అసూయకరోతి తమిహశ్యుపై దివసరం ప్రభవ జనా హేతి అంటుంది మహానుభావుడైనటువంటి సూర్యనారాయణ మూర్తి సూర్యోదయంలో తూర్పు పర్వతం మీదకి ఎక్కుతాడు ఎక్కి ధనస్సుని ఇలా అడ్డంగా పెట్టి బాణం వేసేటప్పుడు మండలాకారంలో ఎలా పెడతారో అలా మండలాకారంలో తన యొక్క దివ్యమైనటువంటి అశ్యముల మీద తిరుగుతూ ఉంటాడు ఆ రథం మీద అలా తిరిగేటటువంటి సూర్యనారాయణ మూర్తి తల తిప్పినప్పుడు ఏ దిక్కునున్నాడో కనపడుతూ ఉంటాడు కేవలము సూర్యుని ఎందు మాత్రమే మనసు పెట్టి ఎక్కడో కనపడనటువంటి దైవాం మీద మనసు నింపడం కష్టమవుతుంది అలాగే కంటి ముందు కనపడుతున్నటువంటి సూర్యబింబం సర్వకాలములయందు రక్షణహేతు అది పరబ్రహ్మస్వరూపం అందుకేనమ్మ నా మాట విను ఇకపైన నువ్వు తమిహ శరణు అభ్యుపై దేవి ఆయనని శరణాగతి చెయ్యి సూర్యనారాయణమూర్తి ఎందు మనసుంచి ఆయననే ఉపాసన ప్రారంభం చెయ్యి తత్కారణము చేత నువ్వు తప్పకుండా అభ్యున్నతిని పొందుతావు అని శరమ సీతమ్మ తల్లికి ఉపదేశం చేసింది శరమ చేత ఈ మంచి మాటలు చెప్పబడినటువంటి సీతమ్మ ఆదిత్యుణ్ణి అంటే సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యడం ప్రారంభం చేసింది యథార్థానికి మహర్షి ఇది ఆదిత్య హృదయం వచ్చేటటువంటి సర్గ కన్నా చాలా వెనక భాగంలో చెప్పారు కానీ ఇందులో రహస్యమేమిటి అంటే యథార్థ అంత కీలకమైనటువంటి ఘట్టంలో భార్యాభర్తలిద్దరూ కూడా ఎవరిని ఉపాసన చేశారు అంటే సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేశారు ఒకరికి గురువుగారు మంత్రోపదేశం చేసిన తరువాత త్రిరాచంభూత్వాధనురాయ వీర్యవాన్ ఆయన మూడు మాటలు జపం చేశాడు రామచంద్రమూర్తి ఆదిత్య హృదయాన్ని సీతమ్మ అలా కాదు మండలాకారంగా తిరిగేటటువంటి సూర్యబింబాన్ని మనసులో పెట్టుకొని ఆ బింబమునందే మనసు నిలబెట్టి ఉపాసన చేయడం ప్రారంభం చేసింది ఆ తల్లి మొదటి ఉపాసన ప్రారంభం చేసింది రావణాసుల సంహారానికి కారణంలో ప్రధానమైనటువంటి వ్యక్తి సీతమ్మ అందుకే వాల్మీకి మహర్షి రామాయణానికి సీతాయాస్ చరితమ్మహత్ అని పేరు పెట్టుకున్నారు ఆ తల్లి మొదట సూర్యోపాసన ప్రారంభం చేసింది తరువాత రామచంద్రమూర్తి సూర్యోపాసన ప్రారంభం చేశారు ఆయన ఏ సందర్భంలో ప్రారంభం చేయవలసి వచ్చింది అంటే రామరావణుల మధ్య యుద్ధం జరుగుతోంది చిట్ట రామరావణ యుద్ధం అంటే అది నోటితో చెప్పినట్టుండదు మీరు ఇక్కడ సంపూర్ణ రామాయణ ప్రవచనాలు జరిగినటువంటి రోజుల్లో విన్నారు వాల్మీకి మహర్షి ఉపమానాన్ని ప్రయోగించడంలో ఆయనకి ఆయనే సాటి కాళిదాస మహాకవంతట వాడు కూడా వాల్మీకి మహర్షి నుండి ఉపమాన ప్రయోగాన్ని నేర్చుకున్నాడు అంటే ఆయనను అనుకరించాడు అంటే అయిన పోలిక పోల్చవలిసి వస్తే ఎంత అద్భుతంగా పోలుస్తాడో ఊహించవచ్చు అటువంటి వాల్మీకి మహర్షి రామరావణుల యు మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు దానికి ఉపమానం వేయలేదు గగనం గగనాకారం సాగరం సాగరోపమ రామరావణయోర్యుద్ధం రామరావణయోరివా అన్నాడు గగనం గగనాకారం ఆకాశంతో పోల్చడానికి వేరొక వస్తువు ఉండదు ఆకాశాన్ని పోల్చాలి అంటే ఆకాశంతోటే పోల్చాలి గగనం గగనాకారం సాగరం సాగరూపమం సముద్రాన్ని దేంతోనైనా పోల్చాలి అంటే దాన్ని పోల్చడానికి తిగినటువంటి వస్తువు దొరకదు అందుకని సముద్రము యొక్క గాంభీర్యాన్ని చెప్పాలి సముద్రము యొక్క లోతు చెప్పాలన్నా సముద్రము యొక్క విశేషమైనటువంటి నిధులను చెప్పాలన్నా సముద్రము యొక్క చైతన్య స్ఫూర్తిని చెప్పాలన్నా సముద్రమే సాటి సముద్రాన్ని సముద్రంతోనే పోల్చాలి అందుకే సాగరం సాగర ఉపమహ రామరావణయోర్యుద్ధం రామరావణుల యొక్క యుద్ధాన్ని పోల్చి చెప్పాలి అంటే లోకల్లో ఉపమానం లేదు అందుకే రామరావణయోరివా రామరావణ యుద్ధానికి పోలిక చెప్పాలి అంటే రామరావణ యుద్ధం అనే పోలిక చెప్పాలి అంత భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా రావణాసురుడు ఒక సందర్భంలో శక్తి అనబడేటటువంటి అస్త్రాన్ని తీశాడు దానికి ఎనిమిది గంటలు కట్టబడి మోగుతుంటాయి ఆ శక్తి అన్న అస్త్రాన్ని అభిమంత్రించి లక్ష్మణస్వామి అడ్డొచ్చాడన్న కోపంతో ఆయన మీద ప్రయోగించాడు ఆ శక్తి అనబడేటటువంటి అస్త్రం లక్ష్మణస్వామి మీదకి వెళ్ళి ఆయన యొక్క గుండెల్ని భేదించి భూమిలోకి దిగబడిపోయింది వెంటనే ల లక్ష్మణస్వామి మూర్ఛపోయాడు నెత్తురు కారిపోతోంది అయినా రావణాసురుడు శర పరంపరని ఆపలేదు లక్ష్మణుడి యొక్క శరీరం దెబ్బ తినకుండా వానరులందరినీ కాపుచ్చాడు రాముడు కాపు ఉంచి ఆ రోజున ప్రళయాగ్ని సదృశమైనటువంటి క్రోధాన్ని పొంది రావణాసురుడి మీద విరుచుకు పడిపోయినటువంటి రుద్రుడిలా బాణప్రయోగం చేశాడు అంత బ్రాణప్రయోగం చేస్తే రథమునకు కట్టబడినటువంటి గుర్రములు డస్సిపోయి తాను అలచట పొంది చేతిలో పట్టుకున్నటువంటి ధనస్సు కూడా విరిగిపోతే యుద్ధం చెయ్యలేకపోతున్నాడు రావణాసురుడు గమనించినటువంటి సారథి ఆయన యొక్క రథాన్ని దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు ఈలోగా వారదు యొక్క వైద్యుడు సుషేణుడు అని ఆ సుషేణుడు స్వామి హనుమని పిలిచి నువ్వు ఇంతకుముందు ఎలా ఇంద్రజిత్ యుద్ధం చేస్తున్నప్పుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే తీసుకొచ్చావో అలా మళ్ళీ ఉత్తర దిక్కున హిమవత్ పర్వతంలో ఉన్నటువంటి ఓషధులతో కూడుకున్నటువంటి పర్వతాన్ని తీసుకొస్తే తప్ప లక్ష్మణస్వామికి కలిగినటువంటి ఖేదం తీరదు అన్నాడు వెంటనే స్వామి హనుమ ఒక్క ఉదుటున ఉత్తర దిక్కుకు వెళ్ళి కైలాస పర్వతం మీద ఉన్నటువంటి సంజీవనీ పర్వతంలో ఉన్నటువంటి నాలుగు ఓషధులను విశల్యకరణి సంధానకరణి సవర్ణకరణి మృత సంజీవని అని నాలుగు ఔషధులు అందులో మృత సంజీవని ఎవరి కొరకు తెచ్చారో వారికే ఉపయోగపడతాయి అవి అందుకే రాక్షసులు బ్రతకలేదు మృత సంజీవని స్పర్శ చేత చనిపోయిన వారు బ్రతుకుతారు విశల్యకరణి అంటే శరీరంలో దిగబడిపోయినటువంటి బాణపు ములుకులు ఊడి కింద పడిపోతాయి సవర్ణకరణి అంటే రంగు మారిపోయిన వాళ్ళు కూడా తిరిగి పూర్వవర్ణాన్ని పొందుతారు సంధానకరణి అంటే ఎముకలు విరిగిపోయిన వాళ్ళకి మళ్ళీ ఎముకలు అంటుకుంటాయి నాలుగు రకాలుగానూ కూడా దెబ్బతిన్నటువంటి సైన్యాన్ని మళ్ళీ పునరుజ్జీవితుల్ని చేసుకోవడం కోసం ఉపయోగపడేటటువంటి ఈ ఓషధుల్ని గుర్తుపట్టడంలో వైక్లభ్యాన్ని పొందినటువంటి హనుమ సమయం మించిపోతోందని ఓషధీ పర్వతాన్ని పెకలించి యుద్ధభూమికి తీసుకొచ్చారు సుషేనుడు ఏ ఓషధి లక్ష్మణస్వామికి అందాలో ఆ ఓషధీ రసాన్ని పిండి ముక్కులో పోశాడు పోసిన కారణం చేత ఆ శక్తి అస్త్రమైన గుండెని భేదించినప్పుడు ఆయన శరీరంలోకి దిగబడినటువంటి బాణపు ములుకులన్నీ కూడా ఊడి కింద మళ్ళీ లేచి లక్ష్మణస్వామి నిలబడ్డాడు నిలబడిన తరువాత దేవేంద్రుడు చూశాడు చూసి భూమి మీద నిలబడి రామచంద్రమూర్తి యుద్ధం చేస్తున్నాడు రథంలో కూర్చుని రావణాసురుడు యుద్ధం చేస్తున్నాడు రామరామణ యుద్ధంలో ధర్మం కోసమని చెప్పి ఇంత కష్టపడి దేవతాకార్యాన్ని తీర్చడం కోసం రాక్షస సంహారం చేయడం కోసం యుద్ధం చేస్తున్నటువంటి రాముడు ఖేదం పొందకూడదని ఇంద్రుడు తన సారథి అయినటువంటి మాతలిని పిలిచి తన యొక్క రామచంద్రమూర్తి కొరకు పంపాడు ఆకుపత్సని గుర్రములు పోంచబడి వైఢూర్యములు పొదిగినటువంటి బంగారు చక్రములతో కూడుకున్నటువంటి పరమాద్భుతమైన కేతనముతో విలసిల్లి అక్షయబాణతూణీరములతో ఉండేటటువంటి ఆ రథం రామచంద్రమూర్తి యొక్క సమీపానికి వచ్చి నిలబడింది మాతలి రథం మించే నమస్కారం చేసి రామచంద్రమూర్తికి విజ్ఞాపన చేశాడు దేవేంద్రుడు నీ కోసం ఈ రథాన్ని పంపాడు నువ్వు ఈ రథమిక్కి ఇత పూర్వం మహేంద్రుడు ఎలా రాక్షస సంహారం చేశాడో అలా రావణ సంహారం చెయ్యవలసినది అని ప్రార్థన చేస్తే రాముడు ఆ రథానికి ప్రదక్షిణం చేసి రథం ఎక్కాడు రామచంద్రమూర్తి యొక్క జీవన గతిని గమనిస్తే అసలు మనిషి ఎలా బ్రతకాలో అర్థమవుతుంది ఎక్కడైనా ఏదైనా పరమ మంగళప్రదమైన వస్తువు కానీ పవిత్రమైన వస్తువు కానీ కనపడితే రాముడు దానికి అప్రదక్షిణంగా వెళ్ళాడు దానికి ప్రదక్షిణం చేసి పెడతాడు రాముడు అసలు రామాయణం చదివి తీరాలి ఎక్కడ పరమ మంగళప్రదమైన వస్తువు కనపడనివ్వండి ఒక పాలిక అక్కడ కనపడింది అనుకోండి రాముడు దానికి అప్రదక్షిణంగా రాడు ప్రదక్షిణంగా వస్తాడు ఆయన యొక్క నడవడి అంత అద్భుతంగా ఉంటుంది అది మహేంద్రుడి యొక్క రథం అందుకే దానికి ప్రదక్షిణం చేసే రథాన్ని అధిరోహించాడు అధిరోహించి యుద్ధాన్ని ప్రారంభం చేసిన రావణుని యొక్క యుద్ధం ఎంత గొప్ప యుద్ధం అంటే ఇంతటి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క పౌరుష ప్రతాపాల్ని ప్రశ్నించేటటువంటి రీతిలో యుద్ధం చేశాడు ఆ యుద్ధం చేసి దేవేంద్రుడి యొక్క రథానికి ఉన్నటువంటి పతాకాన్ని పడగొట్టాడు రథానికి కట్టబడినటువంటి గుర్రములు డస్సిపోయేలా బాణములతో కొట్టాడు అసలు ఇంతటి విలుకాడు రాముడు బాణం ఎప్పుడు తీస్తాడో ఎప్పుడు ధనస్సు యొక్క వింటినారికి తొడుగుతాడో ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు అంత వేగంగా బాణప్రయోగం చేస్తాడు అందుకే గోపరాజు గారు బండన భీముడు అర్తజన బాంధవుడు జ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవ వికలీడను కాడాండుల జండము నిండాము నిక్కి చాటదను దరధీ కరుణాపయోనిధి అంటాడు అటువంటి రామచంద్రమూర్తి వచ్చి పడిపోతున్నటువంటి బాణములను నిగ్రహించడం కష్టమైంది అంత వేగంగా యుద్ధం చేసి రామచంద్రమూర్తి డస్సిపోయేటట్టుగా చేశాడు ఆ రోజున సముద్రములు గూర్నిల్లై దేవతలు కూడా ఉలిక్కి పడ్డారు ఇదేమా రావణాసురుడు విజృంభుంచిపోతున్నాడు రామ రాముడికి ఆపద కలగదు కదా అని అందరూ బెంగపెట్టుకున్నారు అంత ఉపద్రవమైనటువంటి యుద్ధాన్ని రావణాసురుడు చేస్తుంటే అపారమైనటువంటి క్రోధం కలిగినటువంటి రామచంద్రమూర్తి ఇత పూర్వం ఎప్పుడూ అటువంటి ముఖంతో కనపడనటువంటి వాడు అంత కోపంతో భ్రుకుటి ముడివేసి మండలాకారంగా ధనస్సు నుంచి అపారమైనటువంటి బాణప్రయోగం చేస్తే శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు అది విఫలమైందని ఒక భయంకరమైనటువంటి శూలాన్ని ప్రయోగించాడు రావణుడు అది చిరుగంటల సమ్వడితో వచ్చేస్తోంది కొన్ని వేల బాణములు ప్రయోగించాడు అయినా అగ్నిహోత్ర మెడతలను ఎలా తినేస్తుందో రావణుడు విడిచిపెట్టినటువంటి శోలం రాముడి చేత విడిచిపెట్టబడినటువంటి బాణములనన్నింటినీ కూడా తనలోకి పుచ్చేసుకుంది కానీ దేవేంద్రుడు రథాన్ని పంపిస్తున్నప్పుడు శక్తి ఆయుధాన్ని కూడా వెంటనే అభిమంత్రించి ఆ శక్తి ఆయుధాన్ని విడిచిపెట్టాడు ఆ శక్తి ఆయుధం వెళ్ళి ఆ శూలం మీద పడింది అప్పుడు ఆ శోలం ముక్కలై కింద పడిపోయింది ఇద్దరి మధ్య అంత భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది మనం యుద్ధం చేసుకోవడం ఇది ఇంత గొప్ప యుద్ధం మళ్ళీ చూడడం సావకాశం కుదరదని అటు వానరులు ఇటు రాక్షసులు కూడా యుద్ధం ఆపేసి రావణునికి జయహో అని రాక్షసులు అంటున్నారు రాముడికి జయహో అని వానరులు అంటున్నారు ఇద్దరు ఇద్దరి వైపున చేరి ఆ జరుగుతున్నటువంటి బ్రహ్మాండమైన యుద్ధాన్ని వీక్షిస్తున్నారు దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపుఋషులు ఋషులు అందరూ వచ్చి ఆకాశ మార్గంలో నిలబడి ఉన్నారు ఇంత గొప్ప యుద్ధం జరుగుతుండగా రామచంద్రమూర్తి చేసినటువంటి బాణప్రయోగంచేత రావణాసురుడు బడలిపోతే యుద్ధం చెయ్యలేక నీరస పడిపోతే దూరంగా తీసుకెళ్ళిపోయాడు రథాన్ని ఆగ్రహం వచ్చినటువంటి రావణుడు ఒక మాట అన్నాడు నీకు ఎదుటిపక్షం వాడు లంచమిచ్చాడా ఏమి పౌరుష ప్రతాపాలు లేనివాడినా అన్నట్టుగా నేను యుద్ధం చేస్తుండగా నా రథాన్ని వెనక్కి తీసుకొచ్చి పక్కన పెట్టావు ఎందుకింత సాహసంతో కూడుకున్న పనిచేశావు నువ్వు అవతల శత్రువులతో చేతులు కలిపావని నేను భావన చేస్తున్నాను నా దగ్గర ఇన్ని బహుమానాలు పుచ్చుకుని ఇంతకాలం నుంచి పనిచేసినటువంటి నువ్వు కృతజ్ఞనుడవయ్యావని భావన చేస్తున్నానన్నాడు వెంటనే సారథి జవాబు చెప్పాడు నేను శత్రువులతో చేయి కలపలేదు నీవు ఇచ్చిన బహుమానములను మరిచిపోయినటువంటి కృతజ్ఞనుడను కాను సారథిగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాను గుర్రములు బడలిపోయే ఆయన వేస్తున్నటువంటి బాణ పరంపరకి నువ్వు తగినటువంటి రీతిలో జవాబు చెప్పలేకపోతున్నావు నీ ధనస్సు విరిగిపోయింది రథాశ్వములు వేడిక్కిపోయాయి ఆ సమయంలో ఇక నువ్వు రాముడితుకి ఎదురు నిలబడి యుద్ధం చేసే స్థితిలో లేవని సారథిగా నాకు అధికారం ఉంది కాబట్టి రథివైనటువంటి నువ్వు కించిత్ విశ్రాంతి తీసుకోవడం కోసం ప్రభు రథాన్ని నేను దూరంగా తీసుకొచ్చాను తప్ప నీ పట్ల నేను అమర్యాదతో ప్రవర్తించలేదు అన్నాడు సంతోషాన్ని పొందినటువంటి రావణుడు చేతికున్నటువంటి కంకణాన్ని తీసి బహుమానంగా ఇచ్చాడు నోట ఎప్పుడు ఎందుకు ఏ మాట వస్తుందో అకస్మాత్తుగా సారథి అన్నాడు ప్రభు యుద్ధరంగానికి రథాన్ని తోలుతాను మీ రుణం తీర్చుకుంటాను ఇవాల్టితో అన్నాడు అక్కడితో రుణం పూర్తయిపోతుంది ఎందుకు వచ్చిందో సారథి నోటి వెంట అమంగళకరమైనటువంటి మాట వచ్చింది యుద్ధభూమిలోకి రావణాసురుడు సేద తీరి వచ్చి మళ్ళీ యుద్ధం చేయడం కోసం సిద్ధంగా ఉన్నాడు కానీ రాముడు బడలి ఉన్నాడు మనసంతా చింతాక్రాంతమయ్యుంది ఎంత యుద్ధం చేసినా ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా ఈ రావణాసురుణ్ణి పడగొట్టడం సాధ్యం కావట్లేదు ఇంకెంతకాలం యుద్ధం చెయ్యాలి తన భార్యని అపహరించి తనకి ఇంత అశాంతి కల్పించినటువంటి వైరి తన ఎదుట నిలబడి ఇంత ఇంతకాలం యుద్ధం చేస్తున్నాడంటే సామాన్యమైన విషయం కాదు ఇటువంటి రావణాసురుణ్ణి ఎలా మట్టు పెట్టాలి అంత తేలికైన యుద్ధంలా కనపట్టలేదు రావణ సంహారం ఊహించినంత తేలిక కాదు ఎలా అని చింతాక్రాంతుడై ఉన్నాడు ఎదురుకుండానేమో పర్వత సదృశ్యుడై ఏదో మీరు పర్వతమే వచ్చి నిలబడిందా అన్నట్టుగా రథంలో పరమోత్సాహంతో యుద్ధానికి సిద్ధపడి రావణాసురుడు ఉన్నాడు అటువంటి సందర్భంలో యుద్ధంలో కించిత్ విశ్రాంతి వేళ ఇక మళ్ళీ ఒండొరలు కలుసుకుంటారు మనసు చింతాక్రాంతమైందనుకోండి శరీరానికి బలమున్న ఉత్సాహం పుంజుకోలేడు అదిగో అటువంటి సమయంలో ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేయడం కోసం ఆ ఆకాశంలో నిలబడినటువంటి దేవతలు యక్షులు కిన్నెలు కింపురుషులు సాధ్యులు సిద్ధులు ఋషులు వీరందరి మధ్యలోంచి అగస్యమహర్షి దిగుచ్చారు ఆయన పేరే అగస్త్యుడు అగస్త్యుడు అన్నమాట ఆయనకి గౌణనామం అగము అంటే పర్వతము వింజ పర్వతం పెరిగిపోతుంటే అది పెరగకుండా దాని గర్వాన్ని అణిచి ఉంచినటువంటి వాడు కనుక ఆయనకి అగస్త్యుడు అని పేరొచ్చింది అసలు అగస్త్య మహర్షికి శ్రీ మహావిష్ణువుకి అగస్త్య మహర్షికి పరమశివుడికి అగస్త్య మహర్షికి పరదేవతకి అగస్త్య మహర్షికి విఘ్నేశ్వరుడికి అగస్త్య మహర్షికి వ్యాకరణానికి అగస్త్య మహర్షికి సకల విద్యలకు అగస్త్య మహర్షికి లోకములకు విడదీయరాని అనుబంధం ఆయన ఇంతమందితో అనుభవం అనుబంధమున్నవాడు దక్షిణ దేశానికి మంచి నీళ్లు ఎందాయి అంటే విఘ్నేశ్వరుడు కమండలంలో నీళ్లు కావేరీ నదిగా ప్రవహించేటట్టు చేసిన వాడు అగస్త్యుడు ద్రవిడ భాషకి వ్యాకరణాన్ని రూపకల్పన చేసినవాడు అగస్త్యుడు సువర్ణముఖరి నదిని ప్రవహింపచేసినటువంటి వాడు అగస్త్యుడు దక్షారామక్షేత్ర వైభవాన్ని ప్రకాశింపచేసి కాశీపట్టణాన్ని విడిచిపెట్టి వచ్చి దక్షారామక్షేత్ర దర్శనంతో పరవశించినటువంటి అగస్త్య మహర్షి ఒకనకొకప్పుడు హైగ్రీవుడి దిగిన లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం పొంది పరదేవతని ఉపాసన చేసి అనుగ్రహాన్ని పొందినటువంటి మహాపురుషుడు అగస్త్యుడు రామచంద్రమూర్తికి మహోపకారం చేసినటువంటి వాడు అగస్త్యుడు శ్రీవేంకటేశ్వర అవతారం వచ్చినప్పుడు వెంకటేశ్వరుడు పద్మావతి పరిణయం చేసుకున్న తర్వాత కొండనెక్కడానికి బయలుదేరుతుంటే కొత్తగా పెళ్ళైన వాడు ఆరు నెలల పాటు కొండ ఎక్కకూడదని ఆరు నెలలు తన వద్ద ఉండమని కొండ అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమంలో ఆరు నెలలు వెంకటేశ్వరుణ్ణి పద్మావతీదేవిని తన దగ్గర ఉంచుకున్న కారణం చేత కళ్యాణ వెంకటేశ్వరుడి దేవాలయం వచ్చేటట్టుగా తన దగ్గర నివాసం చేయించి శ్రీనివాసుడికి ఆరు నెలల ఆతిథ్యం ఇచ్చిన మహాపు మహానుభావుడు అగస్త్య మహర్షి పార్వతీ కళ్యాణ ఘట్టంలో భూమి ఒక పక్కకి ఒరిగిపోతుంటే తాను వచ్చి భూమిని నిలబెట్టినటువంటి పరమ శివభక్తుడు కాశీపట్టణంలో ఆయన యొక్క అనుబంధం ఆయన యొక్క సంతోషం అనన్యమైనటువంటి రీతిలో వర్ణింపబడతాయి అంత గొప్ప శివభక్తుడు అలాగే రామావతారం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రత్యేకంగా అసలు శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క అవతార ప్రయోజనం నెరవేరడానికి రాముని యొక్క భవిష్యత్తు జీవితంలో వచ్చేటటువంటి సందర్భములను లెక్క కట్టి దానికి కావలసిన పునాది వేసినటువంటి వాడే అగస్త్య మహర్షి బాలకాండలో కనపడడు ఆ తరువాత అయోధ్యకాండలో కనపడడు అరణ్యకాండలో కనపడతాడు అరణ్యకాండలో కనపడినటువంటి అగస్త్య మహర్షి అనన్యసాధ్యమైనటువంటి కార్యాన్ని నిర్వర్తించాడు అగస్త్యుడి పేరు చెప్తే రాముడు పరవశించిపోతాడు అందున నిన్ననే కదూ శ్రీరామనవమి సీతారాములు కళ్యాణం అయిన తర్వాత అగస్త్య మహర్షి గురించి చెప్పిన ఆయన పేరెత్తిన ఆదిత్య హృదయం గురించి ఒక్కసారి చెప్పుకుంటున్నారన్న విషయం వాళ్ళకి తెలిసి ఎంత పారవస్యాన్ని పొందుతారో రాముడికి అగస్త్య మహర్షి అంటే అంత సంతోషం నేను ఇందాక హరిప్రసాద్ గారితో మాట్లాడుతూ అంటున్నాను రామాయణం మొత్తం మీద రాముడు నాకు ఇది కావాలి అని కోరుకున్నట్లుగా మనకెక్కడా కనపడదు రాముడు కోరుకున్నది ఏది అంటే ధర్మం ఒక్కటే నాకు ధర్మం కావాలి అని అడిగినవాడు ధర్మానుష్ఠానము చేత సంతోషమును పొందినవాడు రాముడు ఆయన ఎప్పుడూ ధర్మం తప్పలేదు కనుక ఆయనకు అసలు అవసరమే కలగలేదు అంతటి మహాపురుషుడైనటువంటి రాముడి యొక్క జీవితంలో ఆయన కోరుకున్న కోరిక ఏమిటి అంటే సుతీక్షణ మహర్షి యొక్క దర్శనం అయిన తరువాత అరణ్యకాండలో ఒక మాట అడిగాడు ఇక నేను మిగిలినటువంటి అరణ్యవాసం అంతా కూడా అగస్త్య మహర్షి ఆశ్రమంలో గడిపి ప్రతిరోజు అగస్త్యుల వారి దర్శనం చేసుకుని వారికి సేవ చేస్తూ గడపాలంది అన్నాడు అంటే అగస్త్యుని పేరెత్తిన ఆయన దర్శనమన్న రామచంద్రమూర్తికి ఎంత ప్రీతిపాత్రమో మీకు అర్థమై ఉంటుంది అసలు ఆయన ఆ రామచంద్రమూర్తి అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించినటువంటి సందర్భాన్ని వాల్మీకి మహర్షి అంత అద్భుతంగా వర్ణిస్తారు అక్కడ అనేక దేవతలు తాము వచ్చి అగస్్యుణ్ణి సేవిస్తూ ఉంటారు ఏ ఏ దేవతకి ఆయా స్థానం ఉంటుంది ఆయా స్థానములైన దుండి అగస్్యుణ్ణి సేవిస్తారు మీరు రామాయణం చదివితే అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమానికి సంబంధించి ఒక విశేషం కనపడుతుంది అసత్యాన్ని పలికేటటువంటి వాడు కాని క్రూరమైనటువంటి స్వభావం ఉన్నవాడు కాని పరులను హింసించాలనేటటువంటి లక్షణం ఉన్నవాడు కానీ కపటబుద్ధి కలిగినటువంటి వాడు కానీ ఆ ఆశ్రమంలో ప్రవేశిస్తే వెంటనే మరణిస్తాడు అంత తేజోవంతం ఆశ్రమం దేవతలు వచ్చి అగస్త్య దర్శనం చేస్తారు అంటే ఆయన యొక్క దర్శనం కోసం వాళ్ళు ఎదురు చూడడానికి స్థానాలున్నాయి అంటే అగస్త్య మహర్షి యొక్క వైభవం ఏమిటో అర్థం అవుతుంది అంతటి మహానుభావుడు అటువంటి అగస్త్యుడు అగ్నిశాలలో ఉండగా రాముడు అగస్త్య మహర్షి యొక్క శిష్యుని చేత కబురు చేశాడు దశరథ మహారాజు యొక్క కుమారుడైన రామచంద్రమూర్తి భార్యా సహితుడై సోదరుడితో కలిసి వచ్చి మహర్షి యొక్క దర్శనాన్ని కోరుకుంటున్నాడని చెప్పమని ఆ శిష్యుడు వెళ్ళి అగ్నిశాలలో ఉన్న మహర్షికి చెప్పాడు సీతారామలక్ష్మణులు వచ్చారని వెంటనే అగత్యుడు అన్నాడు నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నా రాముడు ఒక్కసారి వస్తే బాగుండని అంటే ఏదో ఉంది కేవలం చూడ్డం కాదు ఎక్కడా ఎవరూ పైకి మాట్లాడరు రామాయణంలో అదొక వైచిత్రి మహానుభావులు భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసిన వారు ఎవ్వరూ రామాయణంలో రామా నువ్వు విష్ణువు నువ్వు రావణ సంహారానికి వచ్చావు అని మాట్లాడరు ఎందుకు మాట్లాడరు అంటే ఒకవేళ ఎవరైనా అలా మాట్లాడితే వెంటనే రాముడు అంటాడు నేను అలా అనుకోవట్లేదు దశరథం నేను దశరథ మహారాజు గారి కొడుకుని సామాన్యమైన మనుష్యుణ్ణి అనుకుంటున్నాను అంటాడు అందుకే ఎవ్వరూ రాముడితో నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని చెప్పరు కానీ రాముని యొక్క అవతారం ఎందుకు వచ్చిందో తెలిసి ఉన్నటువంటి వాడు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో తెలిసిన్నవాడు అప్పటికి పద్నాలుగేళ్ల అరణ్యమాసంలో చాలా కాలం జరిగిపోయింది రావణాసుర సంహారం జరగాలి దానికి ఏవేవి కావాలో తెలిసున్నవాడు అగస్త్యుడొక్కడే అందుకే ఆయన అగ్నిశాలలో కూర్చుని శిష్యుడు వచ్చి చెప్తే ఒక మాట అన్నాడు నేను రాముణ్ణి చూడాలని ఈ మధ్య అనుకుంటున్నాను ఒకసారి వస్తే బాగుందనుకున్నాను ఆయన స్థాయి చూడండి రాముడు వచ్చాడు చాలా సంతోషం రాముడు నా దగ్గరకు రావడానికి వేచి ఉండేటట్టుగా చేసిన వాడెవరు రాముడు రాగానే నా వద్దకు ప్రవేశపెట్టవద్దా ఆయన ఎందుకు ఎదురు చూసేటట్టు చేశావు అని అడిగాడు శిష్యుణ్ణి అని తానే బయలుదేరి బయటకు వచ్చాడు వెంటనే రాముడు లక్ష్మణస్వామితో అంటాడు రామాయణం చదివితే పెద్దలు నడిచి వస్తున్నప్పుడు ఎలా బ్రతకాలో మనసులో ఎటువంటి భావనలు రావాలో అర్థమవుతుంది వెంటనే సీతాలక్ష్మణుల వంక తిరిగి అంటాడు రాశీభూతమైన తపస్సు రాశీభూతమైన తేజస్సు నడిచి వస్తోంది ఆ మహానుభావుడి పాదముల వంక చూడండి మానసికంగా పాదములను తలపైన ధరించండి అటువంటి మహాపురుషుడి రాకచాలు ఎంతో గొప్పదంటాడు ఆయన నడిచి వచ్చి కూర్చుని ధర్మం చెప్తాడు ఎంత గొప్ప ధర్మం మాట్లాడతాడో వానప్రస్తు ధర్మం మళ్ళీ ఇప్పుడు నేను నా బలహీనత రామాయణం పేరు చేసి మళ్ళీ అరణ్యకాండలో వెళ్ళిపోయి ఆ ఘట్టమంతా చెప్తూ కూర్చుంటేలా అందుకని ఆ ధర్మాన్ని చెప్పి అర్ఘపాధ్యాదులిచ్చి మాలికలిచ్చి సీతారాముల వంక చూసి లోకంలో సీత వంటి సాధ్వి ఎక్కడో తప్ప ఉండరు భర్త ఇంత కష్టాల్లో ఉన్న అనుగమించి అరణ్యానికి వచ్చింది అమ్మ అందరూ స్త్రీల వంటి దానివి కావమ్మా నువ్వు నువ్వు సాధుమూర్తివి అని పొగిడి సీతమ్మ బాగా అలసిపోయినట్టున్నావు రామ అలసిపోయినట్టున్నావు వెళ్ళి మీరు విశ్రాంతి తీసుకోండి ఆశ్రమంలో ఉండండి అన్నాడు అన్న మహర్షి మళ్ళీ మాట మార్చారు రాముడు అన్నాడు నాకు ఏకాంతంగా మనసు ప్రశాంతంగా ఒకే విషయం మీద నిలబెట్టడానికి యోగ్యమైన ప్రదేశాన్ని చెప్పండి అని అడిగాడు అగస్త్యాశ్రమం అంటే ఏదో చిన్న ప్రాంగణం ఉండదు ఇప్పటికీ మీరు వెంకటాచలం దగ్గర అగస్త్యాశ్రమం చూస్తే ఎంత పెద్ద ప్రాంగణం ఉండేదో అర్థమవుతుంది ఒక కొన్ని ఊళ్ళు కలిపితే అగస్త్యాశ్రమం అంత పెద్ద పెద్ద ప్రాంగణాలు ఎందరో ఆయన ఆశ్రమంలో తపస్సులు చేసి సిద్ధి పొంది విమానాలకి స్వర్గలోకానికి వెళ్ళిపోతుండేవారు ఏదో ప్రయాణం చేసేవాళ్ళు ఈ ఊరి నుంచి ఆ ఊరికి ఆ ఊరు నుంచి ఈ ఊరికి ప్రయాణం చేసే వాళ్ళ యొక్క ప్రయాణ సాధనాలు వచ్చి నిలబడేటటువంటి ప్రదేశం ఎలా ఉంటుందో అగస్త్యుని యొక్క ఆశ్రమం భువి నుంచి దివికి వెళ్ళేవాళ్ళు ఎక్కి వెళ్ళే విమానాల యొక్క కూడుకునే అలా ఉంటుంది అంటే మీరు ఆలోచించండి ఆయన ఆశ్రమం ఎలా ఉంటుంది అసలు రామాయణంలో ఆశ్రమాలు ఆ ఋషులు వాళ్ళ వైభవం వాళ్ళ తపస్సు వాళ్ళ శక్తి చదవాలి అబ్బా అటువంటి జాతికి కదా మనం వారసులం అనిపిస్తుంది అటువంటి అగస్త్యుడు ఒక్కసారి ఆలోచించాడు ఆలోచించి ఆయన జాత ముహూర్తం ధర్మాత్మ ధీరో ధీరతరం వచ అన్నారు మహర్షి ఇక్కడుండండి అన్నవాడు మళ్ళీ ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించి రాముడితో అన్నాడు రామా ఇక్కడ ఉండండి అన్నాను కదూ వద్దు మీరు ఇక్కడ ఉండకండి ఇక్కడ నుంచి ఇది ఫలానా ఫలానా దారిలో పెడితే ఆ పర్వత శిఖరం ఎక్కి దాన్ని మించి చూస్తే పంచమటి కనపడుతుంది పంచమటి నిర్మానుష్యంగా ఉంటుంది అదేమిటి అలా చెప్పచ్చా వాళ్ళు సీతారాములు లక్ష్మణస్వామి ఉండాలి ఆయనేమని అడిగాడు నా మనసు ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉండే ప్రదేశం కావాలని అడిగాడు దానికి తగిన ప్రదేశంలా చెప్తున్నాడు మనుష్య సంచారం ఉంటే ఏకాగ్రత కోల్పోతావు అన్నట్టుగా వినపడుతోంది అక్కడ మనుష్య సంచారం ఉండదు గోదావరి తీరం ఉంటుంది దుష్టమైనటువంటి సర్పములు తిరుగుతూ ఉంటాయి అనేకమైనటువంటి ఫలపుష్పములతో ఉంటుంది రామ నువ్వు సీతమ్మ ఉండడానికి అది అనువైన ప్రదేశం అన్నాడు ఎలా వెంటనే చెప్పలేదు అది చెప్పడానికి కళ్ళు మూసుకుని కాసేపు ఆలోచించాడు ఆలోచించి చెప్పాడు అంటే రామాయణంలో ఎక్కడ సీతారాములుంటే సీతాపహరణం జరగడానికి అవకాశం ఉంటుందో ఎక్కడ జనసంచారం ఉండదో ఎక్కడ రావణుడి కార్యం సాధ్యపడుతుందో ఏ తప్పు చేసి రావణుడు సంహరింపబడతాడో దానికి అనువైన ప్రదేశం ఎక్కడుందో సీతారాములు ఎక్కడికి చేరితే ఆ పని జరుగుతుందో నిర్ణయించి రామాయణంలో చెప్పినవాడు అగస్త్యుడే అంతేకాదు పంపే ముందు రెండు అద్భుతమైనటువంటి విషయములు చెప్పాడు ఒకటి ఉండవలసిన ప్రదేశం రెండవది రామ ఇది విష్ణు ధనస్సు ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ ధనస్సుని చేత పట్టుకుని ఎందరో అసురుల్ని సంహరించాడు ఈ ధనస్సు తీసుకో అన్నాడు ఏదో మన ఇంట్లో చూడండి చాలా ప్రీతి కలిగిన వాళ్ళు వస్తే ఓ బొమ్మ తీసిస్తాం అంత తేలికగా విష్ణు ధనస్సు ఇచ్చాడు విష్ణు ధనస్సు ఇది ఇంద్రుని యొక్క ఖడ్గం రామ ఈ ఖడ్గంతో ఎందరో రాక్షసుల్ని పరిమార్చాడు మహేంద్రుడు ఇది నీకు ఎదర ఉపయోగపడుతుంది ఈ కగ్గన్ని దగ్గర ఉంచుకో అంటే రామరావణ యుద్ధానికి సీతాపహరణం తర్వాత అరణ్యంలో పెడుతున్నప్పుడు రాముడికి ఎదురుపడేటటువంటి రాక్షసుల్ని సంహరించడానికి కావలసినటువంటి సమస్త సంభారములను చేకూరుస్తున్నాడు అగస్య మహర్షి అందుకని ఇంద్రుడు ఇంద్రుని యొక్క కత్తి అలాగే ఇవి అక్షయబాణ తుణీరములు ఇవి తీసుకుని బయలుదేరు అన్నాడు వాటన్నిటినీ తీసుకుని కళ్ళకద్దుకొని కొంచెంసేపు కూడా అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఉన్నట్టు చెప్పబడలేదు వెంటనే సీతమ్మని తీసుకొని లక్ష్మణస్వామిని తీసుకొని రామచంద్రమూర్తి పంచపటికి వెళ్ళిపోయారు ఆ తర్వాత కథ ఏమైందో మీకు తెలుసు నాకు తెలుసు అదిగో గోడల మీద గోడలకి కూడా తెలుసు కాబట్టి అటువంటి రామాయణంలో అసలు సీతాపహరణానికి రావణ సంహారానికి కావలసినటువంటి పునాది వేసిన వారెవరు అంటే అగస్త్య మహర్షి వేశారు అటువంటి అగస్త్య మహర్షి పరమ కీలకమైన మళ్ళీ జోక్యం చేసుకున్నారు ఎప్పుడు అంటే రామరామణ యుద్ధం జరుగుతున్నప్పుడు రావణుడు సేద తీరి వచ్చి రథంలో కూర్చుని మళ్ళీ యుద్ధానికి సన్నద్ధమవుతుంటే ఈ యుద్ధంలో ఎలా గెలవాలనేటటువంటి చింతతో రామచంద్రమూర్తికించి బడలినట్టు కనపడుతుంటే అప్పుడు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేయడానికి వచ్చాడు వచ్చి తో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా రావణం చాగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం దైవతై సమాగం యదృష్టుమవ్యాగతరణం ఉపాగమ్యా బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహోసృన్ వత్సమరీ విజీష్యసీ ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం అని మొదలుపెట్టాడు ఆయన ప్రారంభం చేస్తూనే గబగబా పైనుంచి కిందకి దిగొచ్చాడు దిగొచ్చి తో యుద్ధ పరిశ్రాంతం ఆదిత్యహృదయాన్ని మహర్షి ప్రారంభం చేసినప్పుడు తత్ శబ్దంతో మొదలుపెట్టారు శ్రీరామాయణంలో ఒక వైచిత్రి ఉంది ఎక్కడెక్కడ అత్యంత శక్తివంతమైన విషయములను ప్రతిపాదన చేస్తారో అక్కడక్కడ తత్ అని మొదలు ఉంటారు మీరు చూడండి సుందరకాండ తత్తో మొదలైంది తో రావణమీతాయ సీతాయ శత్రుకర్షణ పదమన్వేష్ఠు చారణ చరితే పథీ మళ్ళీ సుందరకాండ పూర్తయితే తత్వతో పూర్తవుతుంది తో మయా మిధీన భాషిత శివాభిష్టాభిప్రసాదిత జాంతి మమ మైథిత్మజ తవాపి అని తత్వతో మొదలై తత్తుతో పూర్తవుతుంది తత్వమసీ మహావాక్యం తత్వమర్థస్వరూపిణి అని అమ్మవారికి పేరు అంత గొప్ప తత్తో ఆదిత్య హృదయం ప్రారంభమవుతోంది తత్ అంటే సాక్షాత్తు ఆ పరబ్రహ్మమే అటువంటి పరబ్రహ్మమునకు సంబంధించినటువంటి మంత్రాన్ని ఇవ్వడం కోసం దిగి వస్తున్నాడు ఆ వస్తున్నటువంటి అగస్త్య మహర్షిని ఉద్దేశించి వాల్మీకి వాల్మీకి మహర్షి అంటారు భగవాన్ ఋషి అన్నారు ఆయన సాక్షాత్తు భగవానుడే అన్నారు ఎలా భగవానుడు అంటే గురువు భగవానుడే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమ శృంగగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖర భారతీస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఒకనకొక శిష్యుడు నాకు రెండు మూడు మంత్రాలు ఉపదేశం ఉన్నాయి సంధ్యావందనం చేస్తూ గాయత్రి మహామంత్రం చేసేటప్పుడు వేరొక మంత్రాధిష్టాన దేవత యొక్క పాదములు కనపడుతూ ఉంటాయి ఆ మంత్రం చేసేటప్పుడు ఇంకో మంత్రాధిష్టాన దేవత యొక్క పాదములు కనపడుతూ ఉంటాయి మరి అది దోషం కదా ఒక మంత్రం చేస్తున్నప్పుడు ఇంకో మంత్రంలో చెప్పబడినటువంటి దేవత యొక్క పాదార వింతములు కనపడుతుంటే ఉపాసన ఎంత కాబట్టి నాకు ఏదైనా పరిష్కారం చెప్పమన్నారు చెప్పమంటే వెంటనే చంద్రశేఖర భారతీస్వామి అన్నారు మీ గురువుగారి పాదాలు నీకు జ్ఞాపకమేనా అన్నారు అయ్యో మా గురువుగారి పాదాలు జ్ఞాపకం లేకపోవడం అస్తమానం నమస్కారం చేస్తానుగా ఏ మంత్రం చేసినా గురువుగారి పాదాలి మననం చేయి ఒక్క గురువుగారి పాదాలే చూస్తూ అన్ని మంత్రాలు ఉపాసన చేయి అన్నీ జపం చేయి అదేమిటి మరి మంత్రాధిష్టాన దేవతను చూడక్కర్లేదా అక్కర్లేదు గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర ఎవరైనా గురువే అయినప్పుడు నువ్వు ఏ మంత్రాన్ని ఉపాసన చేసినా గురువుగారి పాదాల వంక చూస్తే చాలు సమస్త దేవతల్ని ఉపాసన చేసినట్టే మంత్రములు సిద్ధిస్తాయన్నాడు అలా భగవాన్ ఋషి సాక్షాత్ భగవానుడే దిగొచ్చాడు గురువు వచ్చాడు అంటే భగవంతుడు వచ్చాడు అని గుర్తు కాదు కాదు భగవాన్ అన్న మాటకి ఇక్కడ అన్వయం వేరొకలా ఎలాగా అంటే ఎవరైతే విద్ అంటే తెలుసుకుని ఉంటాడో అలా బ్రహ్మమును తెలుసుకున్నవాడెవరో వాడు బ్రహ్మమే అవుతాడు బ్రహ్మ విద్ బ్రహ్మ ఇవ భవతి అని బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమైతే భగవానుడే అవుతాడు అగస్యమహర్షి బ్రహ్మమెరిగినవాడు బ్రహ్మమును అనుభవించినవాడు అటువంటి మహానుభావుడు వచ్చినప్పుడు భగవానుడు కాక వేరొకటి ఎందుకు అవుతాడు అందుకే ఆయన తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్తితం ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు చింతతో ఉన్నటువంటి రామచంద్రమూర్తిని గమనించాడు గమనించి గబగబ ఆకాశం నుంచి దిగి భూమి మీదకి వచ్చాడు వచ్చి మాట్లాడుతున్నాడు ఇందులో మీకు ఒక విశేషం కనపడుతుంది రెండు యుద్ధభూమి ఎందు ఉపదేశం చెయ్యబడ్డాయి మనకి ఆర్షవాంగ్మయంలో ప్రధానంగా రెండు యుద్ధ భూమిలో ఉపదేశం చేయబడ్డాయి రెండు కూడా ఒక్కొక్క శిష్యుడికే ఉపదేశం చేశారు ఒకటి కురుక్షేత్ర యుద్ధంలో భగవద్గీత కృష్ణ భగవానుడు ఒక్క అర్జునుడికే ఉపదేశం చేశాడు సరే హనుమ విన్నారు వేరు మాట తర్వాత మనమందరం విన్నాం వేరు మాట అలాగే శ్రీరామాయణంలో రామరావణ సంగ్రామ సమయంలో అగస్త్య మహర్షి ఒక్క రామచంద్రమూర్తికి మాత్రమే ఉపదేశం చేసినటువంటిది ఆదిత్య హృదయం దాని అర్థం ఏమిటి అంటే యుద్ధంలో ఉన్నవాడు ఎవరో వాడికి ఇది కావాలి అని అర్థం యుద్ధంలో ఉన్నవాడు అన్న మాటకు అర్థం చేతిలో కత్తి పట్టుకునో ధనస్సు పట్టుకునో బాణాలు పట్టుకునో తుపాకీ పట్టుకునో వెళ్ళిన వాడికే కావాలి అంటే నేను చెప్పడం అనవసరం మీరు వినడం అనవసరం మరెందుకు అంటే జీవితమే ఒక పెద్ద రణరంగం ఇక్కడ ఎప్పుడూ కూడా దేవతలకి రాక్షసులకి ధర్మానికి అధర్మానికి మధ్య నిరంతరం సంఘర్షణ జరుగుతూ ఉంటుంది ఈ రణరంగంలో మనిషి చింతకి వ్యాకులతకి లోను కాకుండా ఉంచుకుని నిలబడాలి అంటే ఏవేవి కావాలో అవన్నీ ఇవ్వగలిగినది ఏదో అంతటి సారవంతమైనదే ఆదిత్య హృదయము మహర్షి దానికి ఆదిత్య హృదయం పుణ్యం అన్నారు ఆదిత్య హృదయం అని పేరు పెట్టారు సాధారణంగా ఇటువంటి మాలామంత్రములు అంటే అనేకమైన నామములతో కూడుకున్నటువంటి మంత్రరాజములు ఇవి ఇందులో ఎన్నో నామాలు వస్తాయి సూర్యనారాయణ మూర్తికి అసలు ఇన్ని నామాలు ఎందుకండి భగవంతుడికి విష్ణు సహస్రం లలితా సహస్రం శివ సహస్రం అన్ని పేర్లు అవసరమా నాకేవి ఈ పేర్లు ఉన్నాయనుకోండి నా ఏడు పేరు పెట్టి ఎవరో పిలిస్తే నేను మర్చిపోయి వెళ్ళిపోవచ్చు ఎందుకన్ని పేర్లు ఒక పేరు పెడితే ఆయనకి మనకి కూడా సౌకర్యం కదూ అంటే కాదు అందుకు కాదు నామములు గౌణములు అవి ఎవరో పెట్టిన పేర్లు కావు భగవంతుడు లోక సంరక్షణార్థం ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు ఒక్కొక్క పేరు వస్తుంది ఆ పేర్లు అన్నీ వింటున్నప్పుడు ఆదిత్య హృదయంలో ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి పరబ్రహ్మము సూర్యనారాయణమూర్తి అనేటటువంటి పూనిక కలుగుతుంది అంతకన్నా అదృష్టం లోకంలో ఇంకొకటి లేదు ఎందుకని లేదు అంటారేమో నేను ఏదో శ్రీ మహావిష్ణువుని ధ్యానం చెయ్యాలనుకోండి శ్రీ మహావిష్ణువు యొక్క రూపం ఎలా ఉంటుంది ఏదో ధ్యాన శ్లోకంగా చెప్పబడిన ఒక రూపాన్ని తీసుకోవాలి ఓ మేఘస్యామంపిత కౌశేయ్యవాసం శ్రీవత్సస్తుబోద్భాసి అంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణు వందే సర్వలోకైకనాథం అని ఓ శివుణ్ణి ధ్యానం చేస్తున్నాను అనుకోండి ధబుల వుషమిందోర్మలే సన్నివిష్టం భుజగవలయారం భస్మ దిగ్ధాంగరశు పాణిం చారు చంద్రామౌళిం హృదయ కమల మధ్య సంతతం చియా అటువంటి రూపాన్ని ధ్యానం చెయ్యాలి సూర్యనారాయణ మూర్తిని అలా మీరు బాహ్యనేత్రములు మూసి లోపల ధ్యానం చెయ్యవలసిన అవసరం లేదు ఈ కంటికి దొరికేటటువంటి పరబ్రహ్మ స్వరూపము మనోనేత్రముతో ఊహ చెయ్యవలసిన అవసరం లేకుండా ప్రత్యక్షంగా భగవాను పరబ్రహ్మాన్ని దర్శనం చేస్తూ ఉపాసన చెయ్యడానికి వీలైనటువంటి రూపము ఈ లోకమునందు ఉన్నది ఒకే ఒక్కటి సూర్యభగవానుడు అటువంటి సూర్యుడు కళ్ళ ముందు ఒక వెలుగుల ముద్దగా కనపడుతున్నాడు అలా వెలుగుల ముద్దగా కనపడుతున్నటువంటి సూర్య మండల అంతర్నివాసి అయినటువంటి ఏ పరబ్రహ్మము యొక్క స్వరూపము అన్ని రూపములను ఆయనలోకి తీసుకొని అన్ని రూపముల యొక్క వైభవాన్ని ఒక్క బింబంలోంచి పైకి ప్రకటన చేస్తోందో మీరు శివుడు అంటారా ఆయనలోంచే ప్రకటన అవుతాడు విష్ణు అంటారా ఆయనలోంచే బ్రహ్మ తప్పింప చేయడం అంటారా ఆయనలోంచే యముడంటారా ఆయనలోంచే అశ్వినులంటారా ఆయనలోంచే రుదు ఋతువులు అంటారా ఆయనలోంచే దిక్పాలులంటారా ఆయనలోంచే మీరు ఏమన్నా ఆయనలోంచే అన్నీ ఆయనలోంచే ఆయన యొక్క గుణ వైభవంగా ఆయన ప్రకాశంలోంచి వస్తుంటాయి అది అన్వయం చేయడం ఆదిత్య హృదయం మీరు ఆ భావనతో ఒక్కసారి ఆదిత్య హృదయం యొక్క వైభవాన్ని తెలుసుకుని అసలు ఆ బింబం ముందు నిలబడ్డారనుకోండి ప్రాతకాలంలో ఒక పొంగు వస్తుంది లోపలి నుంచి అందుకే ఉద్యద్భాను సహస్రాభా అంటే లలితా సహస్రనామంలో ఉత్ అంటే పైకి లేవడం అసలు సూర్యనారాయణమూర్తి యొక్క ఉదయం అయింది ఆయన వస్తున్నాడు అనేటప్పటికీ లోకానికి ఉండే లక్షణం ఏమిటంటే ఉత్తు లేస్తాయి అన్ని ప్రాణులు మగత విడిచిపెట్టి లేచి నిలబడతాయి అలా చెయ్యగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపం ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి పరబ్రహ్మస్వరూపం అతిథిపుత్రుడుగా పైకి చెప్పబడేటటువంటి బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ వెలుగుల ముద్ద ఏదైతే ఉందో దాని లోపల సమస్త దేవతల యొక్క అనుగ్రహ ప్రసరణ కేంద్రాన్ని నీకు వివరణ చేస్తున్నాను మంత్రరూపంగా నీకు అందిస్తున్నాను అందుకని ఆదిత్య హృదయం అని పేరు పెట్టారు మహర్షి ఇటువంటి పేరు మీకు ఎక్కడా కనపడదు ఒక్క శ్రీరామాయణంలో కనపడుతుంది వాల్మీకి మహర్షికి ఒక అలవాటు ఉంది ఎంత గొప్ప విషయం చెప్పనివ్వండి ఆయన సాధారణంగా ఫలశ్రుతి చెప్పరు ఇది వింటే మీకు ఇది వస్తుంది అన్న మాట ఎక్కడ వాడరు బాలకాండలో షణ్ముఖోత్పత్తికి చెప్పారు గంగావతరణానికి చెప్పారు మళ్ళీ యుద్ధకాండలో ఆదిత్య హృదయానికి చెప్పారు ఇలా అక్కడక్కడా చెప్తారు తప్ప అన్ని చోట్ల ఫలశ్రుతి చెప్పరు మహర్షి అటువంటి అలవాటు ఉన్నటువంటి వాల్మీకి మహర్షి తరచింపబడినటువంటి శ్రీరామాయణంలో రామరామణ సంగ్రామంలో చింతాక్రాంతుడైనటువంటి రామచంద్రమూర్తిని ఉత్సాహపరచడానికని ఆకాశంలోంచి దిగి అగస్త్యుడు పరమ సంతోషంతో శిష్యుణ్ణి వైనంతో ప్రారంభమవుతుంది తో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్తితం రామణాగ్రతో దృష్ట్యా హృ యుద్ధాయ సముపస్థితం ఆయన ఎదురుగుండా ఇంకా యుద్ధం చేయడానికి ఉత్సాహంతో వచ్చి రథంలో కూర్చున్నటువంటి రావణుడికి అభిముఖంగా నిలబడినటువంటి రామచంద్రమూర్తి చింతాక్రాంతుడయి ఉండగా దిగుచ్చినటువంటి అగర్ష్యు ఆయన పిలవడం రాముడి కోసం వస్తున్నాడు ఆ పిలిచేటప్పుడు వైభవం చూడండి రామ రామ మహాబాహో అని పిలుస్తాడు రామ రామ ఒకటే ఒకరిని పిలిచాడు ఇద్దరినీ కాదు రామ రామ మహాబాహో రెండున పేర్లతో పిలిచాడు రామ అని పిలిచి చెప్పచ్చగా కాదు రామ రామ అందులో ఆర్తి ఇది గురువుకి శిష్యుడి పట్ల ఉండేటటువంటి ఆర్తి ఆ శిష్యుడికి ఉపదేశం చెయ్యాలి ఆ శిష్యుడిని కాపాడుకోవాలి ఆ శిష్యుడి ఇప్పుడు చింతాక్రాంతుడయ్యాడు మనసులో ఉన్నటువంటి చింత పోవాలి మంచి ఉత్సాహాన్ని పొందాలి ఎందుచేత అంటే మనిషి చితి మీదకెక్కినప్పుడు శరీరం కాలిపోతుంది చిట్ట చివర చితి శరీరాన్ని ఒక్కదాన్నే కాలుస్తుంది చింత మనిషిని బ్రతికున్నంత కాలం కాల్చేస్తుంది అటువంటి చింత చేత ఇవాళ ఆక్రమింపబడ్డాడు రామచంద్రమూర్తి ఆ చింత పోవాలి అందుకని ఉత్సాహంతో ఉపకారం చేయడానికి వచ్చి నువ్వు బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు అని చెప్పడానికి రామ రామ ఎంతో ఆర్తితో శిష్యుడుండగా గురువు పిలిచాడనుకోండి ఒకటికి రెండు మాటలు పిలుస్తాడు ఏదో నేను నా కొడుక్కి ఒక ఉపకారం జరగాలి ఎంతో ఇబ్బంది ఉంది వాడికి ఏదో పాపం ఒంట్లో బాగోలేదు జ్వరం వచ్చింది నాకా వాడున్న ఊరిలో ఏమీ తెలీదు ఏదో అలాగే వాడిని వైద్యశాలకి తీసుకెళ్ళాను నాన్నగారండి పందునిప్పి తలదాకా వెళ్ళిపోయింది నాన్నగారండి అసలు పోటు భరించలేకపోతున్నాను నాన్నగారండి ఇలా పిల్లాడు కిందకు వాలిపోతున్నాడు అంత పోటు ఉంటున్నాడు తీరా వైద్యశాలకి తీసుకెడితే ఒక్కరూ నాకు అక్కడ తెలిసిన వాళ్ళు లేరు నేనున్న ఊరు కాదు కదా అది ఎలా తెలుస్తుంది ఇంతలో ఎక్కడి నుంచో ఎవరో ఈ కోటేశ్వరరావు గారు ఎప్పుడొచ్చారు ఈ ఊరు అన్నాడు ఎవరండి మీరు అన్న అయ్యో అదేంటండి మీరు రామాయణం చెప్పినప్పుడు గుంటూరులో నలభై రెండు రోజులు సెలవు పెట్టి వచ్చి నేను మీరంటే మాకు చాలా అభిమానం ఏమిటి ఇలా వచ్చారు మీరు వచ్చారు ఏంటి వైద్యశాలకి ఏమి లేదండి మా అబ్బాయికి పన్ను నేనే అదంతా చూసేవాడిని నేనే ఆ శాఖకి అధిపతిని ఎక్కడ ఉన్నాడు మీ అబ్బాయి అన్నాడు అనుకోండి నేనప్పుడు చాలా ప్రశాంతంగా ఒరే షణ్ముఖ అన్ అంటానా అనను ఇప్పుడు వాడికి కావలసినటువంటిది దొరికింది అందులో వరే షణ్ముఖ షణ్ముఖ తెలిసిన వాళ్ళు వచ్చారా అని ఎలా పిలుస్తానో గురువు ఆర్తి రామ రామ అందుకు రెండు మాటలు పిలిచాడు అమ్రేడితో తప్ప అదేదో రాముడికి వినపడదనో లేకపోతే తాను ఏదో యథాలాపంగా పిలిచాడనో కాదు ఒక గురువు శిష్యుణ్ణి ఉద్ధరించడానికి శిష్యుణ్ణి రక్షించుకోవడానికి ఎంత ఆర్తి పొంది ఉంటారో అందుకే జగద్గురువులు ఎక్కడ ఉండనివ్వండి అందరినీ కాపాడుకుంటారు సూర్యభగవానుడు ఎక్కడో ఉంటాడు ఎక్కడో ఉన్న సూర్యభగవానుడు భూమి మీదకి రాలేదండి మా ఊళ్ళన్నీ తిరగలేదండి అని అడుగుతావా ఆకాశంలో ఉన్న సూర్యుడు మనందరినీ కిరణస్పర్శ చేత కరస్పర్శ చేత ఎలా ఆదుకుంటాడో విలుగులిస్తాడో అలా జగద్గురువులు ఎక్కడో కూర్చుని చంద్రమౌళీశ్వరాభిషేకం చేసినా మనందరినీ కాపాడుకుంటూ ఉంటారు కాబట్టి అలా గురువు ఆర్తితో శిష్యుడిని రక్షించుకుంటాడు అందుకని ఆ ఆర్తి ప్రకటనం చేయడం కోసం అగస్త్య మహర్షి రాముణ్ణి ఉద్దేశించి రామ రామ మహాబాహో ఏమిటి మహాబాహో అక్కడ చింతతో ఉన్నాడు అంటే మీరిక్కడ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి ఎంత శక్తి శరీరంలో ఉండనివ్వండి ఎంత ఆరోగ్యంగా ఉండనివ్వండి మనసు చింతకి లోనైపోయిందనుకోండి అలా చింతతో ఉన్నవాడికి తన శరీర బలం జ్ఞాపకానికి రాదు తనకెన్ని తెలుసో జ్ఞాపకం రాదు ఇవన్నీ మర్చిపోతాడు ఇవన్నీ మరిచిపోయి ఇందులోంచి ఎప్పటి గట్టెక్కుతానన్న భావనతో కుందుతాడు అలా కుందకుండా ఉండాలి అంటే ముందు ఆ చింత పోవాలి అచింతపోయిందనుకోండి మనస్సు ఉత్సాహాన్ని పొందిందనుకోండి ఉత్సాహోార్యాస్తా పరం బలం శోచ్్యాహస్యాస్తిలోకేస్మిన్న కిచిత్తిర్లభం అనిర్వేద శ్రి మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో సతదం సర్వాదేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మ ఎత్త తస్మాత్ అనిర్వేదృతం యత్నం చేష్టేహే ఉత్తమం అంటారు రామాయణంలోని ఎవడు నిర్వేదాన్ని విడిచిపెట్టాడో ఎవడు ఉత్సాహాన్ని పుంజుకున్నాడో వాడు ఈ లోకంలో సాధించలేనటువంటి పని లేదు అందుకే ఇప్పుడు శిష్యుడికి ఉన్నటువంటి చింత పోవాలి శిష్యుడు ఉత్సాహాన్ని పుంజుకోవాలి అందుకని చెప్తున్నాడు రామ రామ మహాబాహో నీ చేతుల యొక్క వైభవం నీకు తెలియదు రామ నీ బాహువులను నమ్ముకుని సమస్త లోకములు నువ్వు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఈ లోక సంరక్షణార్థం రావణుణ్ణి జయించడం కోసం నరుడిగా వచ్చావు కానీ నీ బాహుశక్తి ఏమిటో నాకు తెలుసు వశిష్ఠుడికి తెలుసు విశ్వామిత్రుడికి తెలుసు ఇప్పుడు నరుడిగా ఉన్నావు కాబట్టి నరుడి యొక్క లక్షణాలు ప్రకటన చేస్తున్నావు ఏదో చింతకి వశుడవైనట్టుగా ఉన్నావు కానీ ఆ చేతులు సామాన్యమైన చేతులు కావు నీ కోసం పనిచేసేవి కావు లోకం కోసం పనిచేసేవి కౌసల్య లోక భక్తారం సుచువీయం మనస్విని తమ్ మమార్థం సుఖం పుచ్చా సరసా చభివాదయా అంటుంది సీతమ్మ అందరు తల్లులు లోకంలో తమ కొరకని బిడ్డల్ని కంటారు లోకం కోసం బిడ్డన్ని కన్నది ఎవరైనా ఉంటే మా అత్తగారు కౌసల్యామాత ఒక్కతే అటువంటి జగదభిరాముడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క బాహువులు సర్వకాలముల ఎందు లోకాన్ని రక్షణ చేస్తాయి అంతర్లీనంగా అవి శ్రీ మహావిష్ణువు యొక్క బాహువులు అందుకు కదూ నీ చేతికి బ్రహ్మాస్త్రం ఇచ్చాను అందుకు కదూ నీ చెయ్యి విష్ణు ధనస్సు పట్టుకోవాలని విష్ణువు యొక్క ధనస్సు ఇచ్చాను ఇంద్రుడి యొక్క ఖడ్గమిచ్చాను ఇంద్రుడు రథాన్ని పంపాడు మాతలి సారథ్యం చేస్తున్నాడు నీ విజయం కోసం ఇంతమంది ఆశీర్వచనం పలుకుతూ పైని నిలబడి ఉన్నారు నువ్వెందుకు చింత పొందుతున్నావు కాబట్టి రామ రామ మహాబాహో మహాబాహో అన్నమాట భగవద్గీతలో కూడా ఎక్కువ వాడుతూ ఉంటాడు కృష్ణ భగవానుడు ఎవడు లోపల ఉత్సాహాన్ని పొందాడో ఎవడు నిర్వేదం వదిలేశాడో వాడి పొందినటువంటి శాస్త్ర మర్యాద ధర్మానురక్తి వాడి చేతులకుండా ప్రకటన అందుకే భగవద్గీత అంతా చెప్పేశాక కృష్ణ భగవానుడు అర్జునుండి అడిగాడు మహాబాహో మహాబాహో మహాబాహో అని వంద మార్లు పిలిచి నీకేమర్థమైంది అన్నాడు మహాబాహో అని పిలిచిన వాడి చేతులకు అర్థమవుతుంది భగవద్గీత అన్నీ అర్థమైనటువంటి అర్జునుడు అన్నాడు నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు నా మోహం పోయింది అజ్ఞానం పోయింది నాకు ఏది తెలియాలో అది తెలిసిందన్నాడు అయితే ఇప్పుడు యుద్ధం చేయరాడు యుద్ధం చేస్తే ఏమైంది ఇంతమందిని మట్టు పెట్టి లేదా అది కావాలి ఇప్పుడు అదే యుద్ధ కృష్ణుడు అర్జునుడికి ఎలా చెప్పాడో అలా అగస్త్యుడు రాముడికి చెప్తున్నాడు అలాంటి యుద్ధభూమిలోనే ధర్మార్ధర్మముల మధ్య మోహానికి కర్తవ్యానికి మధ్య నలిగిపోతున్న మనకి కూడా ఆదిత్య హృదయమే కావాలి అదే శ్రీరామరక్ష అందుకని రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం మహర్షులు ఏది చెప్పినా తమ స్వంతంగా ఇది నేనే కనిపెట్టానండి అని చెప్పారు సనాతన ధర్మానికి ఒక వైభవం ఉంది ఏది చెప్పనివ్వండి ఇది పరమాత్మ చేత చెప్పబడింది ఇది వేదం చేత చెప్పబడింది అన్నది చెప్తారు వేదమును ప్రమాణం చేసుకొని చెప్తారు తప్ప నా బుద్ధికి ఇవ్వాలి ఇలా తోచింది అని నిన్ననొకటి చెప్పి అందులో రెండు అక్షరాలు మార్చేస్తున్నాడు ఇవ్వాలని ఇలా చదువుకోండి అని కొత్తది చెప్పి అలా ఉండదు ఏది చెప్తున్నారు ఋషి అంటే సనాతనం సనాతనం అంటే మన యొక్క వేదము సనాతనం భగవంతుడు ఎప్పుడున్నాడో వేదం కూడా అప్పుడే ఉంది వేదం భగవంతుని యొక్క ఊపిరి ఆయన మాట్లాడితే వేదమైంది వేదమునకు భగవంతునకు భగవంతుని ఊపిరికి భేదం ఉండదు మూడు ఒక్కటే అలా సనాతనమైనది గుహ్యం పరమరహస్యమైనది ఎందుచేత రహస్యమైంది ఎవరు సమర్థులో ఎవరు అందుకోవాలో ఎవరు అనుష్ఠించగలరో ఎవరు తెలుసుకోగలరో ఎవరు నిత్య జీవితంలో దాన్ని అన్వయం చేసుకుని విజయాన్ని పొందగలరో అటువంటి వారికి అందించాలి తప్ప అర్హత లేని వారికి అందించకూడదు అందుకని ఇంతకాలము అర్హులైన వారు లేక చెప్పబడినటువంటి ఈ వేదాంతర్గతమైనటువంటి రహస్యమైన ఈ మంత్రం ఏదోన్నదో ఇవాళ దాన్ని నీకు చెప్తున్నాను అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి సనాతన ధర్మంలో ఋషిప్రోక్తమైనటువంటి ఏ విషయమైనా కూడా అది వేదాంతర్గతమై ఉంటుంది తప్ప వేదాంతర్గతము కానటువంటి కూడా ఋషులు స్పృశించరు అన్నీ వేదమునకు కట్టుబడతాయి వేదాన్ని ప్రమాణం చేసుకుని మాట్లాడతారు అందుకే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తూ వేదో నిత్యమధీయతాం తద్వితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు వేదాన్ని ప్రమాణంగా తీసుకోండి ప్రతిరోజు వేదం చదవండి వినండి వేదం ఎలా చెప్పిందో అలాగే బ్రతకండి అంటారు అలాగే కర్మ చెయ్యండి అంటారు కాబట్టి శృణు గుహ్యం సనాతనం ఏ నర్వానరీ వత్స అంటారు మళ్ళీ ఆ పిలుపులో ఎంత ప్రేమో వత్స అని పిలిచే వాళ్ళు ఎవరంటే కొడుకుని పిలుస్తారు వత్స అని దేన్నంటామంటే గోవత్సము ఆవు యొక్క దూడ ఆవు మాంసాహారి కాకపోయినా మావితో పుట్టినటువంటి తన దూడ శరీరమునకు పట్టినటువంటి మావిని తన నాలుగుక చేత శుభ్రం చేసి చక్కగా తయారు చేసుకుంటుంది అలా శిష్యుడు ఎంత అజ్ఞానంతో ఉన్నా సరే దాన్నంతటిని తొలగించి అంత కిందకొచ్చి పునఃపునశ్శ్చోత్తమ సంతవాది అయి మళ్ళీ మళ్ళీ మంచి మాటలు చెప్తూ శిష్యునికి వేదమునందు ప్రామాణ్య బుద్ధి కలిగేటట్టుగా హితోపదేశం చేసి శిష్యుని యొక్క ఉద్ధరణకు పూనుకోగలిగినటువంటి మహోదారుడు త్యాగమూర్తి గురువు కాబట్టి వత్స అని ఎవరంటారంటే గురువు శిష్యుణ్ణంటాడు అందుకని ఏన సర్వానరీన్ వత్సమరీ విజయష్యసీ ఇది సమస్తమైనటువంటి శత్రువులను గెలిచేటట్టుగా చేస్తుంది గెలిచి నువ్వు యుద్ధంలో విజయాన్ని పొందుతావు కాబట్టి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం దాని వైభవాన్ని ముందు చెప్తున్నారు ఎందుచేత అంత ఆర్తిలో ఉన్నవాడికి అది వినపడగానే గురువుగారు వచ్చారు చెప్పారు అంటే చాలు వెంటనే రామచంద్రమూర్తి అనుష్ఠిస్తాడు కానీ మనందరికీ మనసులలో ఆ పూనిక కలగాలి అందుకే రాముణ్ణి అడ్డుపెట్టి లోకానికి కూడా చెప్తున్నాడు వగస్య మహర్షి ఇది ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం ఈ ఆదిత్య హృదయము అనబడేటటువంటి మంత్రం ఏదైతే ఉందో దీనికి ఒక విశేషం ఉంది ఈ ఆదిత్య హృదయానికి సాధారణంగా మంత్రాన్ని ఉపదేశం పొందుతారు అంగన్యాస కరన్యాస కరన్యాసాల కరన్యాసాలతో ఆ ధ్యాన శ్లోకం చదివి ఆదిత్య హృదయాన్ని చదవడం చాలా చాలా మంచి పద్ధతి అలా చెయ్యాలి అంటే ఇంతకుముందు ఆదిత్య హృదయాన్ని జపంచేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి గురువుల దగ్గర ఉపదేశం పొందాలి ఒకవేళ అలా ఉపదేశం పొందకపోయినా ఆదిత్య హృదయానికి ఒక మర్యాద ఉంది దాన్ని శ్లోక రూపంలోనే ప్రతిరోజు తప్పు లేకుండా చదువుకుంటూ ఎక్కడికో వెళ్ళి కళ్ళు మూసుకుని కూడా ఉపాసన చెయ్యక్కర్లేదు చాలా తేలిక మార్గం ఏమిటంటే ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం దగ్గరికి వెళ్ళి నిలబడి కళ్ళు తెరిచి ఎదురుగుండ బింబాన్ని చూస్తూ చదవచ్చు ఎందుకంటూ నాన్న తెలిసే ఈ మాట నేను ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం మీకు తెలియకుండా మీ మనసుని లాగగలిగినటువంటి గొప్ప కాంతి పుంజమై ఆకర్షణ శక్తిగా ఉంటుంది నేను మామూలు ఊళ్ళల్లో ఈ విషయాన్ని ప్రతిపాదించి నిర్ధారించడం కష్టం కానీ మీరు అలా బింబోదయాన్ని చూడాలి అంటే సముద్రం కలిగినటువంటి విశాఖపట్టణం లాంటి ప్రదేశాలకి వెళ్ళాలి ఆదిత్య హృదయాన్ని రచన చేసేటప్పుడు మహర్షి ఈ జాతికి ఒక గొప్ప బహుమానం చేశారు మీరు చీకట్లో సముద్రపుటొడ్డుకెళ్ళి అందులో ఇటువంటి ఋతువుల్లో వసంత ఋతువు ఇంకా ఇప్పుడు కొంచెం మంచు పడుతోంది పొగ మంచు పోయిన తర్వాత ప్రత్యేకించి గ్రీష్మతువు లాంటివి వచ్చాకో మే నెల వచ్చిన తర్వాత ఏప్రిల్ సగభాగం దాటిపోయాకో సముద్రపు టొడ్డుకెళ్ళి ఆరు గంటలకు ఐదు గంటల నలభై నిమిషములకు సూర్యోదయం పంచాంగంలో ఉందనుకోండి మీరు ఐదు గంటల ముప్పై నిమిషాలకి సముద్రపు టుకెళ్ళి కూర్చోవాలి ఇది నేను స్వానుభవంతో చెప్తున్న మాట నేను ఏదో ఇక్కడ కూర్చుని మీకు చెప్తున్నది కాదు చీకటిగా ఉంటుంది ఎదురుగుండా నీరంతా కూడా కటిక చీకటిగా ఉంటుంది సూర్యోదయం అయ్యేటటువంటి తూర్పు దిక్కు సముద్రము ఆకాశము కలిసిపోయినట్టుగా ఉంటాయి అసలు కనపడదు మీరు వెనక్కి తిరిగి చూస్తే ఏదో కొద్ది భాగమే చీకట్లో కనపడుతుంటుంది కానీ బింబం ఎక్కడి నుంచి వస్తుంది అని మీరు చెయ్యవలసింది ఏమీ లేదు అలా సముద్రం వంక చూస్తూ కూర్చున్నారనుకోండి అకస్మాత్తుగా సముద్రంలో ఒక చోటు నుంచి ఎర్రటి మంట వెలుతురు కాంతి మొదలవుతుంది అరుణుడు అంటారు ఆ కాంతి మొదలు మీరు ఆదిత్య హృదయం చదవడం మొదలు బింబం పూర్ణంగా పైకొచ్చేటప్పటికైపోతుంది మరి ఎలా కట్టారో తెలియదు లెక్క వాల్మీకి మహర్షి అదొక అద్భుతం రామాయణం నేను ఎన్నో మాటలు పరిశీలించే దీనికోసం చీకట్లో వెళ్ళి కూర్చుని ఎర్రటి కాంతి పైకి రావడం మొదలు పెట్టగానే తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చముపాగమ్యా ద్రష్మభ్యాగతోరణం అని మీరు ఆదిత్య హృదయం చదువుతూ కళ్ళు తెరిచే ఇలా చూస్తూ ఉంటే ఆ బింబం పూర్ణంగా గుండ్రంగా పైకొచ్చేటప్పటికీ ఆదిత్య హృదయం పూర్తయిపోతుంది అందున చమత్కారం ఏమిటో తెలుసా ఉదయిస్తున్న బింబం ఏదో నేను చెప్పినట్టుగా ఉంటుందని మీరు అనుకోకండి అది పైకొచ్చే ముందు మొట్టమొదట నీళ్ల మీద అనంతమైనటువంటి ఆ జలనిధి మీద సముద్రంలో ఆకాశం దగ్గర రెండు కలుసుకున్నట్టుగా ఉంటాయి ఒక ఎర్రటి గీత లాంటిది వస్తుంది కొద్దిగా పైకి ఎక్కుతుంది ఆ పైకి ఎక్కినప్పుడు అక్కడి నుంచి సముద్రంలో మీరు కూర్చున్న వరకు ఒక ఎర్రటి సార పడుతుంది అందులోకి ఏదైనా పడవ పడవ కాలిపోతుందా ఆ ఎర్రకాంతి వెనకలున్నటువంటి కొండలు మేడల మీద కూడా పడిపోతుంది కొంచెం సేపటికి ఆ బింబం కళ్ళతో చూడడానికి యోగ్యంగా ఉంటుంది కామాక్షి పరదేవత పెట్టుకున్న కుంకంబొట్టులా ఉంటుంది కొద్దిసేపటికి నారింజ వర్ణంలోకి తిరిగి బంగారు ముద్దవుతుంది ఆ తర్వాత ఇంకా దుర్నిచ్చం మీరు ఈ కంటితో చూడలేరు కన్ను బడలిపో ఇంకా తర్వాత చూడకూడదు అక్కడ వరకు ఉండే బింబాన్ని మీరు కానీ ఒక్కసారి చూస్తే మీ ప్రయత్నం అక్కర్లేదు అది మీ మనస్సుని పట్టేసుకుంటుంది పరబ్రహ్మాన్ని అలా ధ్యాన శ్లోకంతో పట్టుకోవడం సంభవం కావాలి అంటే ఎంత సాధన చెయ్యాలో మనసు మాట విని నిలబడాలంటే అంత తేలిక కాదు అదే సూర్యబింబాన్ని పట్టుకోవడం అత్యంత సులువైనటువంటి మార్గం చాలా తేలిగ్గా పట్టేసుకోవచ్చు ఒక్కసారి మీరు కానీ సూర్యోదయం చూశారనుకోండి మీరు ఎప్పుడు ఎక్కడ ఉండండి సూర్యబింబం ఉదయిస్తూ ఉంటే నిలబడి మీరు దాన్ని అన్వయం చేసుకుంటూ చదువుతుంటే అసలు ఆ సూర్యోదయంలో ఉన్నటువంటి అందాల్ని గమనిస్తూ మీరు చదివించు మీ మనసు నిలబడిపోతే అలా బింబ దర్శనం చేస్తూ చదివినా అద్భుతమే మనసులో బింబోదయ దర్శనం చేస్తూ చదివినా అద్భుతమే ఆదిత్య హృదయంలో చెప్పబడినటువంటి నామాలలో ఉన్నటువంటి విశేషాలు పరబ్రహ్మతత్వంగా సూర్య భగవానుడికి ఎలా అన్వయమవుతాయో తెలుసుకుంటూ రమిస్తూ చదివినా అద్భుతమే ఏమీ తెలియకుండా శ్లోకాన్ని నిష్టతో జాగ్రత్తగా చదివినా అద్భుతమే ఎందుకంటే అందులో ఒక గొప్ప శాబ్దిక శక్తి ఉంది మహర్షి ఏం చేశారంటే అందులో ఒక విన్యాసం చేశారు మనకి చూడండి వేదం యొక్క స్థాయి తీసుకొస్తారు కొన్ని కొన్నిటికి అదంత తేలిక విషయం కాదు అందరూ తేలేరు అందరూ అంత స్థాయిలో రచన చెయ్యలేరు ఏదో రుద్రాధ్యాయం ఉందనుకోండి నమస్తే అస్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్రయం బకాయ త్రిపురాం తకాయత్రి కాగ్ని కాళాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ అలా విడుతుంది లేకపోతే ఉభయతర నమస్కారాలతోటి నమసోమాయ రుద్రాయ నమస్తామ్రాయ చ అరుణాయ నమస్ శంగా పశుపతయ నమ గు్రాయచ భీమాయ నమో అగ్రీవధాయ చ దూరీవధాయ నమో హంత్రేచీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తాయ నమ శంభవే చయోభవే చ నమ శంకరాయ మయస్కరాయ నమ శివాయ శివతరాయ అలా విడుతుంది అలా మహర్షి ఆదిత్య హృదయం ముందుకు వెళ్ళేటప్పటికీ ద్వాదశాత్మ నమోస్తుతే అన్నారు పన్నెండుగురు ఆదిత్యుల పేరు చెప్పి నమోస్తుతే అని వేదస్థాయిని తీసుకొచ్చి నమక చమకాలు ప్రవేశపెట్టారు అక్కడకు అక్కడి నుంచి ఇంకా అంతా కూడా నమశబ్దంతో నడుస్తుంది అంత అద్భుతమైనటువంటి విన్యాసాలు చేశారు ఆదిత్య హృదయంలో అందుకే అది శాబ్దిక శక్తి చేత మీరు చదువుతున్నప్పుడు కూడా మీకు తెలియకుండానే మీ మనసు దాన్ని పట్టేసుకుంటారు పట్టుకుని రమిస్తుంది ఇన్ని శక్తుల్ని తీసుకొచ్చి అందులోకి కలిపి ప్రవేశపెట్టారు మహర్షి అందులో అందుకే ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం ఇటువంటి ఆదిత్య హృదయం ఉందే ఇది పరమపుణ్యప్రదమైనటువంటిది సర్వశత్రు వినాశనం ఇది సమస్తమైనటువంటి శత్రువులను పోగొడుతుంది అయితే ఇక్కడ మీరు ఒక ప్రశ్న ఇచ్చు రాముని ఎందు రావణుడు శత్రుభావన పెట్టుకున్నాడు చేయరాని అపకారం చేశాడు ఆ రావణుని వెంట ఉన్న పరివారానికి రావణుడికి శత్రువు రాముడు కనుక వాళ్ళకి శత్రువే యుద్ధం చేశాడు నా మీద అలా శత్రుభావన పెట్టుకున్నవాడు కూడా నశించిపోవాలని నేను చెయ్యొచ్చా అంటే యథార్థమునకు మన ఎందు శత్రుభావన పెట్టుకున్న వాడు నశించిపోవాలని కోరి చెయ్యవలసిన అవసరం ఉండదు దైవీభావన బాగా పెరగడం అన్న మాటకు అర్థమేమిటో తెలుసా అసలు అవతల వారు నా ఎందు పెట్టుకున్న శత్రుభావన వారి ఎందు పువ్వుగాక వారికి నా ఎందు మిత్రభావన పొడసూపుగాక వారు నేను ఇద్దరం చెయ్యి చెయ్యి కలిపి మిత్రుడమై ఇకపైన మా ఇద్దరి మధ్య ఏవైనా పొరపాట్లుంటే తెలుసుకుని ఇద్దరం కలిసి ప్రయాణము చెయ్యుదముగాక ఆయన నాకు మిత్రుడవాలి తప్ప ఆయన నా మీద పెట్టుకున్న శత్రుత్వము ఆయన మనసులోంచి పోవాలని కోరుకోవాలి అది ఉదాత్త భావన మంచి భావన ఎక్కడ కలుగుతుందో అక్కడ మంచి కర్మ ఉంటుంది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి సుమా చెప్పింది మీరు ఏది ఆలంబన ఇస్తారో దాన్ని బట్టి సంకల్పం ఉంటుంది సంకల్పం ఏది ఉంటుందో దాన్ని బట్టి కర్మ ఉంటుంది మీరు మంచి విషయాలు వింటున్నారనుకోండి మంచి విషయాలని మనసు ప్రతిపాదిస్తుంది మంచి విషయాన్ని ప్రతిపాదించింది మంచి కర్మ చేస్తారు మీకు నేను ఒక తేలిక ఉదాహరణ చెప్తాను ఈ మధ్య గోశాలకి ఓ రెండు బస్సుల్లో ఒక పాఠశాల విద్యార్థులు వచ్చారు ఏదో కొత్తగా గోశాల కట్టారట ఏదో చూద్దాము ఆ సమయానికి నేను గోశాలలో ఉన్నాను ఆ పాఠశాలకి సంబంధించినటువంటి అధ్యాపకులు మా పిల్లలకి గోశాల వైభవం ఏమిటో అసలు గోవులకి ఇలా ఎందుకు కట్టారో చెప్పండి అన్నారు నేను వాళ్ళకి గోవు యొక్క వైభవం అక్కడ కూర్చుని వాళ్ళని కూర్చోపెట్టి చెప్తూ నేను అనుకోకుండా కాకతాళీయంగా ఓ మాట అన్నాను అటువంటి గోవులకి మనం ఉపకారం చేయకపోతే పోన్లేండి గోవులకు అపకారం చెయ్యకూడదు కదా తప్పు కదా కానీ మనందరం ఇవాళ గోవులకు చేస్తున్నాం అన్నాను వాళ్ళు తెల్లబోయారు పిల్లలు అదేమిటి మనం ఏం అపకారం చేస్తున్నాం అని మనకంటే చేతులు ఉన్నాయి ఆవుకి చేతులు లేవుగా మనం తరిగేసినటువంటి కాయకూరల్లో ముచికలు కాయ యొక్క చివరి భాగం ఆకుకూరలో అడుగున ఉండిపోయిన వేళ్ళు ప్లాస్టిక్ కవర్లో ముడివేసేసి వీధిలో పడేస్తాం దానికి చేతులు లేవుగా పాపం గబగబా తినాలి లేకపోతే ఏ కుక్క మీద పడుతుందో అది నోటితోటి కవర్ వీడకపోతే ఆ ప్లాస్టిక్ కవర్తో తినేస్తోంది నేను ఒక యాప్ వెబ్సైట్లో చూశాను ఒక గోవు బాధపడుతుంటే దాని కడుపుకి కన్నం పెట్టి ఆపరేషన్ చేసి తీస్తే లోపల కుళ్ళిపోయి మగ్గకుండా యాభై కిలోల ప్లాస్టిక్ కవర్లు బయటకు వచ్చాయి నేను పిల్లలతో అన్నాను పూర్వం మా చిన్నతనంలో మా నాన్నగారి వెంట కాయగూరలకు పెడితే ఒక చేతి సంచి పట్టుకెళ్ళేవాళ్ళం ఒక్క చేతి సంచి మర్చిపోయిన కారణం చేత ఇన్ని జీవులు చచ్చిపోతున్నాయి లోకానికి ఇంత మహా అపకారం జరుగుతోంది భూమి నాశనం అయిపోతోంది ఒక్క చేతి సంచి పట్టుకెళ్లలేమా లోకం కోసం ఏమీ చేయక్కర్లేదు లోకానికి నువ్వేమీ పెద్ద ఉద్ధరణ చెయ్యక్కర్లా చేతి సంచి వాడి ప్లాస్టిక్ కవర్ మాది ఎక్కడికన్నా పెడితే సంచి పట్టుకెళ్ళలేవు ప్లాస్టిక్ కవర్లో తీసుకోకు ప్లాస్టిక్ కవర్తో ఇవ్వకు ఎవ్వరికి అని ఒక నియమం చేసుకుంటానలేవా ఆవులు చచ్చిపోవా అని అడిగాను నేను ఏదో అన్నాను అంతే అనుకున్నాను నేను విచిత్రం ఏంటంటే ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళి వాళ్ళ అధ్యాపకులను అడిగారు ఏమండి మేము గోశాల కడితే అయిన ఆవు అంత గొప్పదని చెప్పారు కదా మేము అందరం రోజూ పాఠశాలకు వచ్చేటప్పుడు ప్లాస్టిక్ కవర్లో తేకుండా కాగితంలో పొట్లం కట్టి మా అమ్మగారు తరిగిన కాయగూరకి సంబంధించిన శేషం పనికిరాని ముక్కలు తెస్తాం ఇక్కడ డబ్బాలో పోస్తాం మీరు పట్టుకెళ్ళా గోశాలకిస్తారా ఆవులు తింటాయి అవి మమ్మల్ని రక్షిస్తాయని అడిగారు ఆయన తెల్లబోయాడు రెండో విషయం ఏంటంటే ఆ స్కూల్లో పిల్లలట ఎవ్వరూ ప్లాస్టిక్ కవర్ పుచ్చుకోవడం కానీ ప్లాస్టిక్ కవర్ వాడడం కానీ మానేశారు మానేసి తండ్రి బజారు కెడుతుంటే నాన్నగారండి నాన్నగారండి ప్లాస్టిక్ కవర్లో ఇంటికి ఏమీ తేకండి మూగజీవులు నశించిపోతున్నాయి మహాపాపం గోశాలలో చెప్పారు చేతిసంచి పట్టుకెళ్ళండి అని వాళ్ళ అమ్మగారిని అడిగి చేతి సంచి కొనిపించి పిల్లలు మేక్కి పెట్టి దాచి తండ్రికిస్తున్నారు నేను అబ్బుల వాళ్ళు నన్ను వచ్చి అయ్యా మీరు డబ్బాలిస్తే మేము మాకు స్కూల్లో పెట్టి పిల్లలందరూ కాగితంలో పొట్లం కట్టి తెచ్చిన కాయగూర ముక్కలు గోశాలకు పంపిస్తామని నేను ఆనంద కార్చా నాకు కావలసింది గోశాల కాదు కావలసింది గో సంరక్షణ ఉద్యమం కావాలి దానికి పిల్లల్లో కూడా ఈ పెనుమార్పు కావాలి తప్పకుండా ఆ డబ్బా పెట్టి మేమే తెచ్చుకుంటాం ఆ కాయగూరల ముఖం అని చెప్పాను ఇప్పుడు నాకు ఒక్క మాట చెప్పండి ఈ ఉదాహరణ మీతో ఎందుకు చెప్పానంటే నేను యథాలాపంగా గోశాలలో ఉన్నాను పిల్లలు వచ్చారు ఏదో చెప్పండి అంటే చెప్పాలి కదా అని అక్కడ కూర్చున్న నాలుగు మాటలు చెప్పాయి కానీ అది పిల్లల మనసులో అంత సూటిగా నాటుకుంటుందని నేను అనుకోలేదు అది అంత నాటుకుపోయింది వాళ్ళు ఇవాళ పిల్లలు ఎవరు ప్లాస్టిక్ కవర్ మీ ముట్టుకొని కూడా ముట్టుకో ఉంటున్నారు చీతి సంచి పట్టుకుంటూ ఉంటున్నారు అమ్మ తరిగిన కాయగూల మొక్కలు పాఠశాలకు పట్టుకెళ్ళి గోశాలకు పంపిస్తున్నారు ఒక్క మంచి మాట వాళ్ళ చివిన పడింది ఒక మంచి ఆలోచన వచ్చింది ఒక మంచి కర్మ జరుగుతోంది అది ఇవాళ నా ప్రవచనంలోకి వచ్చింది అది రాబో కాలంలో ఎంతమందికి మార్గదర్శనం అవుతుందో ఎవరికి తెలుస్తూ అలా ఎంతమందిలో మార్పుకి కారణమవుతుందో కాబట్టి ఒక మంచి విషయాన్ని ఆలంబనంగా ఇవ్వడం లోపల ఉండేటటువంటి శత్రువుల్ని పరిమార్చడానికి కారణమవుతుంది సూర్యుడు బుద్ధి చేస్తాడు అందుకే మీరు గమనించండి ఉదయిస్తున్న సూర్యబింబం దగ్గరికి వెళ్ళి నిలబడగానే తుమ్మొస్తుంది లోపల ఒక గొప్ప ఉత్సాహం పెళ్ళిబుతుంది బుద్ధిని ప్రచోదనం చేస్తాడైనా అటువంటి సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళి ఎవరు నిలబడతారో ఆయని కీర్తిస్తారో ఆయనకి నమస్కరిస్తారో వారికి సర్వశత్రు వినాశనం సర్వశత్రు వినాశనం అంటే బాహ్యంలో శత్రువులని అన్వయం చెయ్యక్కర్లేదు ఉండవలసిందేమిటి అంటే ఇక్కడే ఉన్నారు శత్రువులు కామక్రోధశ్చో దీహే తిష్టంతిస్కరా జ్ఞానరత్నాపహారా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త కాబట్టి లోపల ఉన్నటువంటి శత్రువులను గెలవాలి అంటే వాటికి స్థానంలో మంచి మాటలు వినపడాలి భద్రం కర్ణీభి శృణుయామ దేవాహ మా చెవులు భద్రంగా ఉండాలి మంచి మాటలు వినపడాలి మంచివి చూడాలి మంచి ఆలోచనలు రావాలి మంచి కర్మలు చెయ్యాలి దానివల్ల నేను లోకము కూడా శాంతంగా ఉండాలి ఒకరి వలన ఒకరు ఖేదపడేటటువంటి పరిస్థితి ఏర్పడకూడదు ఈ భావముల కన్నిటికీ ఆలవాలం ఎక్కడున్నది అంటే సూర్యబింబాన్ని దర్శనం చేస్తూ ఆదిత్య హృదయం చదవడంలో ఉంది కాబట్టి దీన్ని చదువు రామ తో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయాస్తితం రామగ్రతో దృష్ట్వాుద్ధాయ సముపస్థితం దైవతముపాగం యా ద్రష్మభ్యాగతో రణం రామ రామ మహాబాహోసృణుగు సనాతనం ఎన సర్వా నవీన్ వత్సమరే విజీష్యసీ ఆదిత్య హృదయం పుణ్యం సర్వత్రువినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం జయావహం ఇది నీకు జయాన్నిస్తుంది నువ్వు ఏ కార్యాన్ని తలపెడుతున్నావో ఆ కార్యాన్ని సిద్ధింపచేసుకోవడానికి కావలసినటువంటి వ్యూహరచన చెయ్యగలిగినటువంటి బుద్ధి ప్రచోదనాన్ని ఇస్తుంది ఒక కార్యాన్ని ప్రారంభం చేశామనుకోండి ఆ కార్యాన్ని పాడు చేయడానికి ఎప్పుడూ రెండు ఉంటాయి ఒకటి ఏమిటి అంటే మనసుని సంతోష కనపడి పాడు ఒకటి ఉంటుంది దాన్ని హితశత్రువు అంటారు రెండవది మనసుని బాధ పెట్టేటట్టుగానే కనపడి శత్రువుగానే కనపడి శత్రువుగానే కార్యాన్ని పాడు చేసేది ఒకటి ఉంటుంది దాన్ని అహితశత్రువు అంటారు హితశత్రువేది అంటే నాకెంతో ప్రీతితో ఉన్నట్టుగా కనపడుతుంది కానీ అది కార్యాన్ని నాశనం చేసేస్తుంది నేను ఇవాళ బయలుదేరి గుంటూరు వచ్చి ఆదిత్య హృదయం మీద ప్రవచనాలు ప్రారంభం చేద్దాం అని అనుకున్నాను అనుకోండి నాలో నుంచి ఒక కోరిక పుట్టింది అనుకోండి హరిప్రసాద్ గారికి ఏం తెలుసు అయ్యా చాలా జ్వరంగా ఉందండి అని ఏదో చాలా భారంగా ఫోన్లో మాట్లాడి తప్పకుండా రేపటికి ఎలా వచ్చేస్తానండి ఇవాళ ఒక్కరోజు రాలేనని చెప్పి ఫైనల్స్ మ్యాచ్ చూద్దాం అనిపించింది అనుకోండి హితశక్తు ఫైనల్స్ మ్యాచ్ చూడడం సంతోషమే అది తప్పని నేనంటలేదు కానీ నేను చేస్తే తప్పు ఎందుకని నేను ఆదిత్య హృదయం చెప్పడానికి వస్తానని చెప్పి ఇవాళ ఫైనల్స్ మ్యాచ్ ఉందని వరల్డ్ కప్పు నేనేమో ఆదిత్య హృదయానికి రావడం మానేసి జ్వరం వచ్చిందని చెప్పి నేను టీవీ చూస్తూ కూర్చుంటే అప్పటికది బాగుంటుంది ఆ మ్యాచ్ చూస్తున్నంతసేపు సంతోషంగా ఉంటుంది కానీ ధర్మం తప్పానా లేదా అసత్యమాడానా లేదా మోహకారకమైనటువంటి గుణానికి పడిపోయానా లేదా ఇంత భ్రష్టత్వం దేనివల్ల వచ్చింది ప్రీతిగా మనసుకి అనిపించినటువంటి ఒక విషయానికి నేను వశబడిపోయాను రెండవది అహిత శత్రు అది మంచిది కాదని తెలుస్తూనే ఉంటుంది తెలుస్తూనే ఉండి కూడా ఆ పని చేయదు ప్రవచనానికి బయలుదేరి వస్తున్నాను ఎవరో నాతో మాట్లాడుతూ నా మనసుకి అత్యంత చీకాకైన విషయాలేవో ప్రస్తావన చేస్తున్నాడు అనుకోండి నేనేం చేయాలి ప్రవచనానికి రచనప్పుడు రేపు మాట్లాడదాను లేండి అని వదిలిపెట్టేయాలి అంతేకాని నేను కారులో కూర్చుని ఇక్కడికి వచ్చే వరకు ఊగిపోయి ఉద్వేగపడిపోయి ఉంది కదా సెల్ ఫోన్ అని చెప్పి ఓహో మాట్లాడేసి నిగిపోయాను అనుకోండి అది మళ్ళీ వచ్చి నిలబడదు మనస్సు అది ఊగిపోతుంటుంది లోపల అప్పుడు వచ్చి కూర్చున్నాను అనుకోండి శ్లోకాలు గుర్తురావు రామాయణం గుర్తురాదు అగత్యుడు గుర్తురాడు వాడు గుర్తొస్తాడు ఆ కోపం గుర్తొస్తుంది అహితశత్రువు చెయ్యకూడదని తెలుసు పాడు చేస్తోందని తెలుసు కానీ వశపడిపోతాడు హితశత్రువు నుంచి అహితశత్వు నుంచి ఎవరు తప్పుకుంటాడో వాడు కార్యమును సాధించగలడు అది జయావహం అలా బుద్ధి నిలబడాలి నిజానికి ఇవాళ ఇది ఎవరికి అవసరం అంటే యువకులందరికీ అవసరం యువ యువతీమణులకు అందరికీ అవసరం ఎందుకంటే కార్యరంగంలో నిలబడి విజయాన్ని సాధించి హితశత్రువుని అహితశత్రువుని ఎదిరించవలసినటువంటి అవసరం ఉన్నవాళ్ళు వాళ్ళే అందుకే ఆదిత్య హృదయం అన్నది అంత అవసరం జయావహం జపేనిత్యం దీన్ని కానీ ప్రతిరోజు చదివితే మహానుభావుడు శ్లోకరూప మంత్రాన్ని ఇచ్చాడండి ఆయన ఏమీ పెద్ద కష్టపడి బాధపడి చదవలసినటువంటి అవసరం కల్పించలేదు జయావహం జపేనిత్యం అక్షయ్యం కావండి నాకు ముందు చాలామంది ఆదిత్య హృదయం చదివి ఉంటారు కదా వాళ్ళందరూ ఈ ఫలితాన్ని పొందేసి ఉంటారు కదా సూర్యుడు వాళ్ళందరికీ ఆ ఫలితాన్ని ఇచ్చేసి ఉంటాడు కదా ఇప్పుడు నాకు ఇవ్వడానికి ఆయన దగ్గర ఉందా లేకపోతే ఏమైనా ఇది అయిపోయిందో అని నా అక్షయం ఆయన దగ్గర అయిపోవడం అన్నమాట ఉండదు అక్షయం కరుగన్న మాట లేదు నువ్వు ఎంత దాన్ని వాడుకుంటావో అంతగా ఇంకా పైకెక్కుతూనే ఉంటావు ఆ ఎక్కడం ఎక్కడం ఇక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే మోక్షం వరకు ఇవ్వగలదు చాలా అజ్ఞానమనేటటువంటి చీకటిని తీసేసి జ్ఞానం అనేటటువంటి వెలుగు ప్రసరణము వరకు అద్వైతానుభూతి ఎందు బోలలాడే వరకు ఆదిత్య హృదయము ఉపకరించగలదు నేను చెప్పట్లేదు మహర్షి చెప్తున్నారు అక్షయ్యం పరమం శివం పరమశివుడు అంటుంటాం మనం లోకంలో శివ అంటే మంగళప్రదుడు పరమశివ అంటే ఆయన ఎప్పుడూ మంగళాన్నే చేస్తాడు తప్ప అసలు పొరపాటున కూడా మంగళాన్ని చేయడు ఏదో పొరపాటు చేశానండి అనవలసిన అవసరం ఉండదు ఎప్పుడు చేసినా శుభములని చేసేటటువంటి వాడెవరో వాడు పరమం శివం అందుకే సదా శివ పరమశివ ఈ మాటలు వేదం వాడుతూ ఉంటుంది ఈశానస్సర్వ విద్యానా ఈశ్వరస్సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్థు సోం అంటుంది కొన్ని కొన్ని పరమ మంగళప్రదములైనటువంటివై ఉంటాయి వాటి వంక చూడడం వాటినోసారి ముట్టుకోవడం వాటిని చదువుకోవడం అవి ఉన్న పుస్తకం ఇంట్లో ఉండడం నోటి వెంట పలకడం చెవుల్లోకి అవి వెళ్ళడం వాటి గురించి వినడం అంత తేలిక విషయం కాదు నన్ను నమ్మండి కోట్ల కోట్ల కోట్ల జన్మల పుణ్యము ఉంటే తప్ప అటువైపుకి భగవానుడు వెళ్ళనివ్వడు ఎందుకని అంటే కొన్ని కొన్ని వస్తువులు ఉంటాయి అవి తమంత తాముగా మంగళప్రదములు అక్కడ పసుపు పాత్ర ఉంది ఎవరైనా సరే అక్కడ పసుపు పోసిన పాత్ర పెడితే కాళ్తో తన్ని వెళ్ళగలరా అది పసుపు పక్క నుంచి పెడుతూ ఆ పసుపు చూసుకోండి పసుపు చూసుకోండి ఇంతమంది పక్కనుంచే పెడతారు అది మంగళప్రదమైన పదార్థం అది కేవలం రంగు కాదు నమస్కరించి పెడతాం కుంకుమ పాత్ర ఉంది కాలు తగులుతుందా ఎప్పుడు పడితే అప్పుడు ఉంపుతావా కింద పడనిస్తావా పరమ భావన చేస్తాం అలాగే పూలదండ ఉంది ఒక పూల దండ అక్కడ పడిపోయి ఉందనుకోండి పూలదండే కదా అని దార పోగుని తొక్కినట్టు తొక్కుతావా అయ్యయ్యో పూలదండ అని తీసి ఎవరో సువాసనకి ఇస్తాం అమ్మా చెల్లెమ్మ నువ్వు పెట్టుకో తల్లో అని ఆవిడికి ఇచ్చేస్తాం లేదు కళ్ళకద్దుకుని ఎవరూ తొక్కని చోట పెట్టేస్తాం ఒక దీపం ఉంది దీపం వెలుగుతోంది ఎంత మంగళప్రదమైనటువంటి వస్తువు దీపం వెలుగుతుంటే మరింత వెలిగడానికి చౌరు పోయడమే తప్ప దీపాలు ఆక్పడం తెలిసిన జాతి ఈ జాతి కాదు దీపం వెలగాలని కోరుకున్న జాతి కాబట్టి దీపం తనంత తాను మంగళప్రదమైన వస్తువు ఓ పాలకుండ అక్కడ పెట్టాననుకోండి పాలు అక్కడ కనపడుతుంటే పాలకుండా అని తెలిసి కాలుతో తనగలరా పాలకుండా అని తెలిసి కింద పాలు ఒలికిపోయినా ఊరుకోగలరా పాలు ఒకవేళ పొరపాటున పడితే తొక్కగలరా పొయ్యి మీద పెట్టి పాలు పొంగి అగ్నిహోత్రంలో పడిపోతే పాలు పొంగి పొయ్యిలో పడిపోయే ఎనగలరా అది కూడా అందరం ఎంత మర్యాదగా అంటారంటే గోవింద గోవింద గోవింద గోవిందంటారు అంతే దీపం నిధనమైంది దీపం ఆరిపోయిందన్నమాట కూడా అందరూ దీపం కొండెక్కిపోయిందంటారు ఆయన కథ కంచికి చేరిపోయిందంటారు ఆయన పండిపోయాడంటారు ఆయన చచ్చిపోయాడని కూడా అందరూ వాడు ఎక్కడా పడిపోలేదు కదా అని కూడా అందరూ ఏమవలేదు కదా అంటారు అంత మంగళప్రదంగా అంత శుభప్రదంగా మాట్లాడడం తెలుసున్న జాతి బ్రతుకుతున్నటువంటి దేశం మన దేశం తప్ప అమంగళకరంగా మాట్లాడడం అసభ్యంగా ప్రవర్తించడం శివప్రదమైనటువంటి వస్తువుల పట్ల న్యూనతాభావంతో ఉండడం మనకు అలవాట్లేదు ఒక పాలిక ఒక ప్రమిద ఒక యజ్ఞకుండం ఒక సృక్కు ఒక స్రువం ఒక కవ్వం ఒక అన్నపాత్ర ఒక అగ్నిహోత్రం ఒక తిలకం సీస ఓ కాటుక డబ్బా ఓ పూలదండ నాలుగు గాజులు ఇవన్నీ ఎంత మంగళప్రదములో ఆదిత్య హృదయమనబడేటటువంటి స్తోత్రమున్న రామాయణము కూడా అంతే మంగళప్రదము పసుపు కనబడితే నువ్వు ఎలా నమస్కారం చేస్తావో నేను పసుపు రాసుకోను నేను పురుషుణ్ణి కాబట్టి నేను తెల్లవారు కట్ట లేచి స్నానం ఎందుకు చేస్తాను నేను పసుపు రాసుకోను కానీ నేనెన్నడూ పసుపు వాడను కదా అని పాత్ర అక్కడ పెడితే నిర్లక్ష్యంగా మాత్రం వెళ్ళను తెలియక నా మనవడు పరిగెత్తుకొచ్చి తొక్కేస్తాడేమో తంతాడేమోనని తీసి వాడికి అందనంత ఎత్తులో పెడతాను నిజానికి నేను పసుపు రాసుకోకపోయినా మా ఇంటి పసుపు కుంకాల్లో నేనే ఉన్నాను మా ఆవిడ పసుపు కుంకాలు నేను కాదు నా ఆయుర్గాయం కాదు అది పెట్టుకున్న పువ్వుల్లో నా ఆయుర్దాయం లేదు అది వేసుకున్న గాజుల్లో నా ఆయుర్దాయం లేదు దాని మంగళసూత్రంలో నా ఆయుర్దాయం లేదు దాని నల్లపూసల్లో నా ఆయుర్దాయం లేదు అవన్నీ మంగళప్రదమైన వస్తువులు వాటిని చూస్తే ఎలా కాపాడుకుంటావో ఆదిత్య హృదయాన్ని ఉన్నటువంటి రామాయణం పుస్తకం ఇంట్లో ఉండి నమస్కారం చేసినా నీకు అదే అనుగ్రహం కలుగుతుందని నమ్ము రామ ఎంత శక్తివంతం ఎంత గొప్పగా మాట్లాడతారో మహర్షి అందుకంటున్నాడు అక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం ఓ రామ ఈ ఆదిత్య హృదయము సర్వమంగళ మాంగళ్యం సమస్తమైనటువంటి మంగళములకు కూడా ఈ ఆదిత్య హృదయము ఆలవాలమైనటువంటిది మంగళము అన్న మాటకు అర్థమేమిటి మంగళము అంటే జరిగేటటువంటి సంఘటన ఏది ఉన్నదో ఆ సంఘటన మనకందరికీ నాకొక్కడికి కాదు అందరికీ కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చేదై ఇచ్చేటటువంటిదై ఉండాలి కామ్యం ఉన్నదనుకోండి ఏదో ఒక కోరికతో నేను చేస్తున్నాను అనుకోండి నాకు ఒక మంచి భార్య రావాలని నేను బ్రహ్మచారిగా ఉండగా ఏదో వ్రతం చేయడమో ఏదో లేకపోతే ఆ స్తోత్రాన్ని చదవడమో చేశాను అనుకోండి నాకు మంచి భార్య అనిపిస్తే చాలు దానికి మళ్ళీ ఓటింగు ఎంతమందికి నా భార్య మంచి భార్య అన్న దాన్ని బట్టి మంచి భార్య కాదు ఎంతమందికి ఆమె చెడ్డ తనిపించినా నాకు ఆమె మంచి భార్య అని అనిపిస్తే ఆమె మంచి భార్యయే అంతేనా కదా తప్ప ఎంతమంది ఒప్పుకుంటే మంచి భార్య అన్న మాట ఉండదు భర్తకి నచ్చితే మంచి భార్య ఆవిడికి నచ్చితే మంచి భర్త లోకమంతా మెచ్చుకున్నా ఆవిడికి ఆయన ఆయనకు ఆవిడ నచ్చనప్పుడు లేదు ఇది వాళ్ళిద్దరి మధ్య ఆ భావన ఉందనుకోండి ఆ ఇంట్లో అందరూ మంగళమే సంతోషంగా ఉంటారు ఆ పిల్లలు సంతోషంగా ఉంటారు బంధువులు సంతోషంగా ఉంటారు తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు పాలు పోసేవాడు సంతోషంగా ఉంటాడు పక్కింటి వాడు సంతోషంగా ఉంటాడు స్నేహితులు సంతోషంగా ఉంటారు ఇన్ని మంగళములకు ఆలవాలమమైన మంగళం ఏదున్నదో ఆ మంగళముల నుంచి విస్ఫోటన శక్తిగా మిగిలిన మంగళములన్నీ వచ్చి అందరికీ మంగళాన్ని చేస్తుంటాయి అంత గొప్ప శక్తి ఇందు నిబిడీకృతమయ్యున్నది పరబ్రహ్మతత్వంగా సర్వ మంగళమాంగళ్యం సర్వ ఇది సమస్తమైనటువంటి పాపములను పోగొడుతుంది సమస్తమైన పాపములను పోగొట్టడము అనేటటువంటి మాటకు పాపము అన్న మాటకు అర్థం ఏది మంచి పని చెయ్యకుండా ప్రతిబంధకంగా అడ్డొస్తూ ఉంటుందో దాన్ని పాపము అంటారు పాపము యొక్క ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది అంటే గత జన్మలలో జీవుడు చెయ్యరాని పనులు చేస్తే దాని ఫలితం ఇప్పుడు నేను మంచి పని చేయకుండా అడ్డొచ్చిందనుకోండి పాప ఫలితం అందుకే మీరు గమనించి ఎవరో దేవాలయానికి పెడుతున్నారనుకోండి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆయన గుమ్మందికి బయటికి రండి రండి రండి రండి అనక్కొస్తున్నాడు మీరు ఎటో బయలుదేరినట్టున్నారు ఎక్కడెడుతున్నారో అనక్కకూడదు మీరు ఎటో బయలుదేరినట్టున్నారు పాపం గుడికి వెళ్ళొద్దామని బయలుదేరానండి ఆక్కండి మీరు వెళ్ళిరండి నేను ఎదురు చూస్తాను అనాలి తప్ప లేదండి చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను ఒక వచ్చి మాట్లాడి వెళ్ళిపోవాలి కనుక రండి అనకూడదు ఆయన గుడికి వెళ్లకుండా నేను అడ్డొస్తే నేనే పాపానికి ఫలితం ఆయన మంచి పనికి అడ్డొచ్చేసాను పాపం ఏం చేస్తుందంటే మంచి కార్యమునకు ప్రతిబంధకంగా వస్తుంది ప్రతిబంధకంగా వస్తే ఏమిటంటే దుఃఖమునకు కారణమవుతుంటుంది ఇప్పుడు ఒక అవసరం తీరలేదనుకోండి దుఃఖం వస్తుందా రాదా ఆకలు ఉంది కడుపులో అన్నం లేదు దుఃఖమైనా కాదా ఆకలేసి అన్నం అడిగితే కోరిక కాదు అవసరం అప్పుడు ఆ అవసరం తీరలేదు అంటే నా పాప మీద నాకు అడ్డొచ్చి దుఃఖపడుతున్నాను గుర్తు ఇలా ఉంటుందా అండి అని మీరు అడుగుతారేమో నన్ను చాలా చమత్కారంగా ఉంటుంది నేను యథార్థంగా అయితే ఇలాంటి వ్యక్తిగత విషయాలు చెప్పను సభల్లో కానీ మీకు బాగా అర్థమవ్వడం కోసం అంటే మీరు తెలియని వారని నా ఉద్దేశం కాదు ఒక మాట చెప్తాను ఒకప్పుడు నేను హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్ళడానికి గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కాను ప్రవచనం ఎక్కడో చేశాను చేసి ఆలస్యం అయిపోయింది జనాన్ని తప్పించుకుని నేను రైల్వే స్టేషన్కి వెళ్ళకపోతే టైం అయిపోతుంది నేను ఆ పంచకట్టుతోటే అలాగే పెట్టి పట్టుకుని ఎక్కేశాను ఎక్కేస్తే పాపం నాకు తెలిసి ఉన్నటువంటి అత్యంత ఆప్తుడు ఒక ఆయన ఏం చేశాడంటే పలహారం కట్టి తెచ్చాడు నాకు మధుమేహం ఉంది ఏదో ఒకటి తినాలి లేకపోతే పడిపోతాను ఆయన పలహారం కట్టి తెచ్చి తినండి అన్నాడు నేనేం చేశానంటే నా బెర్త్ మీద పెట్టుకుని నా అప్పర్ బెర్త్ లోయర్ బెర్త్ మీద పెట్టి ఏసీ కంపార్ట్మెంట్స్లో నల్ల టర్దాల నుంచి బయటవాడు కనపడ్డాం అందుకని డోర్ దగ్గరికి వచ్చి తలుపు దగ్గర నిలబడి ఆయనతో అయా చాలా సంతోషం అండి అని ఆయన్ని సాగనంపేసి రైలు కొంచెం వేగం పుచ్చుకుంటూ ఉండగా వచ్చేసాను వచ్చేసి నా పలహారం కోసం మితిక లేదు లేకపోతే ఎవరిని అడుగుతాను ఎవరు తీసేసుకున్నారండి అని ఏమడగాను ఎవరైనా పొరపాటున తీసుకున్నారేమో ఇక్కడ పెట్టిన పలహారం ఎవరైనా తీసుకుని పొరపాటున తీసుకోవడం చూశారు ఏంటంటే నలుగురు ఐదుగురు అడిగాను ఏమో చూడలేదండి అన్నారు అని వాళ్ళు తెచ్చుకున్న విప్పు తింటున్నారు మరి వాసం రాదా నీరస నాకు ఆకలేదా ఎంత బాధగా ఉంటుంది ఇంతమందికి జీవితంలో ఇన్ని పెట్టిన వాడిని ఇన్ని పళ్ళు ఇచ్చిన వాడిని ఒక తినడానికి పండు కూడా లేక బాధపడ్డా ఎవరైనా ఒక్కళ్ళైనా గుర్తుపట్టేవాళ్ళు ఉంటారేమో అని పనున్న వాళ్ళ తిరిగే అటు ఇటు ఒక్కడు గుర్తుపట్టాల ప్రారంధం అంటే అలా ఉంటుంది ఆ కంపార్ట్మెంట్లో ఉన్న ఒక వ్యక్తిని పిలిచి అడిగా బావి తర్వాత ఎక్కడాగుతుందని అడిగాను కాజీపేట వరకు ఆగదండి అని ఎంతసేపు పడుతున్నారు రెండు గంటలు పడుతుందండి అన్నాడు గంట అన్నారో ఎంతో బాబు అక్కడ ఆగినప్పుడు చాలా నీరసంగా ఉన్నానయ్యా కొంచెం వెళ్ళి ఏదైనా తెస్తావా అన్నాను ఇది ఏసీ కోచ్ కదండి ముందుకు పోతుంది ఎక్కడో ఉంటాయి చీకట్లో ఇప్పుడు ఎవడు కొనుక్కుంటాడండి కాజీపేటలో ఎవడు తిండవు అయినా మజ్జిగి ప్యాకెట్లు అవి ఏమైనా వస్తే చూస్తూనే అన్నాడు ఒక్కడొస్తే ఒట్టు కాజీపేటలో ఇంకా శరీరం పడిపోతుందేమో అన్నంత నీరస బెర్త కూడా లేని వాళ్ళు అలాగే కూర్చుని అందరూ వీడు దొంగాడా పెట్టిపోతాడా ఎందుకు ఇలా కూర్చున్నాడు అనుకున్న సందర్భంలో వాడు వెళ్ళి అయ్యా మీరు చూసుకుని తినండి నాకు తెలీదు వాడిని అడిగితే నాలుగు ఇడ్లీలు ఎప్పుడో పొద్దున్న ఉండిపోయాయి నువ్వు అంత అంటున్నావు కాబట్టి ఇస్తున్నానని ఇచ్చాడండి నేను కూడా వెజిటిబుల్స్లో నుంచి వచ్చానని ఇచ్చాడు అవు పొద్దున్నవో సాయంకాలం ఓ రేపు పొద్దున్న కాకిరాని అనారోగ్యం వస్తే చూసుకోవచ్చు ఎంత గబగబానో కలియబడి కుక్క తింటుంది అలా తిని మంచినీళ్లు తాగి బెర్తెక్కి పడుకున్నాడు అవసరం తీరకపోతే అంత ఖేదం ఉంటుంది ఎందుకు పడాలంత కష్టం నేను అయా ఒక్క పూటమా ఇంటికి పలహారానికి రండి అని అడిగేటటువంటి ఆప్తులు ప్రేమ కలిగిన వాళ్ళు ఎందరో ఉండగా నేను అని చెప్పిన రోజులుంటే ఒక్క బిస్కెట్ పెట్టేవాడు ఉన్నాడేమో అని అలవటించిన రోజు ఒకటి ఉంది ఎక్కడదంటే నా పాపము నాకు ప్రతిబంధకంగా వచ్చి దుఃఖంగా నిలబడింది ఈ దుఃఖం నీకొద్దంటావా ఆదిత్య హృదయం చదువు అగ్నిహోత్రంలా పాపాన్ని కాలుస్తుంది లేదా భరించగలిగిన శక్తి నీకు సర్వ పాప ప్రణాశనం ఆదిత్య హృదయానికి మరొక గొప్ప శక్తి చింతా శోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం హృదయం చింతని శోకాన్ని కాల్చేస్తుంది ఇది చాలా పెద్ద పెద్ద మాటలుస్మండి మహర్షి మొట్టమొదటే రాముడికి పరిచయ వాక్యాలుగా చెప్పేస్తున్నారు ఆదిత్య హృదయం యొక్క గొప్పతనాన్ని చింత భూతకాలానికి సంబంధించింది శోకము భూతకాలానికి సంబంధించింది చింత భవిష్యత్తుకి సంబంధించింది శోకం దేనికి అంటే అయ్యో అనవసరంగా చేశానండి ఆ ఒక్క చిన్న పొరపాటు చేయకపోతే ఎంత బాగుండేదో అనవసరంగా వెళ్ళి నేను ఎందుకు చెప్పండి గ్యారంటీ సంతకం పెట్టాను ఎంత ఆస్తిపోయిందండి అని ఏడుస్తాడు ఎప్పుడో ఎక్కడో ఒక తప్పు చేసాడు ఆ ఒక్క తప్పుకి బ్రతికున్న నాళ్ళు ఏడుస్తూనే ఉంటాడు అది గతానికి సంబంధించింది దాన్ని శోకంగా ఎప్పుడూ అనుభవిస్తూనే ఉన్నాడు రాబోయే కాలంలో ఏమవుతుందో అని ఆలోచిస్తూ భయపడుతూ బెంగపెట్టుకుంటూ ఉంటాడు ఒక్కొక్కరు చూడండి ఏమో ఉంటానో ఉండను అని బెంగా ఏమో చచ్చిపోతే ఏమవుతుందో చచ్చిపోతే ఏమవుతుంది అసలు చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందని ఆలోచించడానికి అది నాకు సంబంధించిన విషయం కాదు నా కొడుక్కి సంబంధించిన విషయం ఒకవేళ వాడు కూడా పట్టించుకోకపోతే మున్సిపాలిటీకి సంబంధించిన విషయం తప్పది నా విషయం కాదు నేను బ్రతికుండగా ఏం చేయాలన్నది నాకు సంబంధించిన విషయం కదా అది చింత ఏం చేస్తుందంటే అక్కర్లేని వాటన్నిటి గురించి ఆలోచిస్తుంది అది కూడా నిరాశావాదం అమ్మో రైలు దొరుకుతుందో దొరకదో దొరికిన ఎవరైనా సెల్ ఫోన్లు అలా మాట్లాడతారేమో నిద్రపోనివ్వరేమో పడుకోగలనో పడుకోలేనో దిగాక వెళ్ళగలను వెళ్ళలేనో వెళ్ళాక మాట్లాడగలను మాట్లాడలేను అన్నీ చింతే ఇంకా ఆ చింత చితి ఆకరణ కాలుస్తుందేమో వీడు బతికున్నంతకాలం భవిష్యత్ గురించి చేసేటటువంటి నిరాశావాదం వీడిని నిస్పృహలో ముంచేస్తుంది దీనికి తోడు పక్కన నంచుకోవడానికి శోకం గతంలో తప్పు చేశాను దానివల్ల ఇంత కష్టం వచ్చింది గతంలో ఈ పొరపాటు చేశాడు ఇంకా అదే పట్టుకుంటాడే ఎంత చెప్పండి వదలడం మళ్ళీ మొదలెట్టి ఏమిటోనండి అది చేయకపోతే అదే ఏడు ఇంకా అలా నిత్యం ఏడిచేవాడికి ఏం తెచ్చిస్తే సంతోషంగా ఉంటాడు ఇక నైనా తగ్గాలని అంటారా అప్పుడు మనిషి మృత్పిండమైపోతాడు మట్టి ముద్ద కింద పడితే అంటుకుపోతాడు ఇక పైకి లేవడం బంతి కింద పడితే పైకి లేస్తాడు ఆదిత్య హృదయం గతంలో జరిగిన పొరపాటు వలన శోకముతో నశించిపోకుండా రాబోయేటటువంటి భవిష్యత్తు గురించి చింత పెట్టుకోవలసిన అవసరం లేకుండా ఇప్పుడు వర్తమానంలో కార్యాన్ని ఉత్సాహంతో రూపకల్పన చేసి ధైర్యంతో ఎదుర్కోగలిగినటువంటి సమర్థతని బుద్ధి రూపంగా అనుగ్రహిస్తుంది అందుకే చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం ఇది ఆయువుని పెంచుతుంది ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సిమండి ఈ విషయాన్ని శరీరమాద్యం కులు ధర్మ సాధనం అంటుంది శాస్త్రం అసలు ఈ శరీరం ఉందే భగవంతుడు చేసిన తమాష ఇది పెద్ద ఉపకరణం అండి వేదాంతంలో ఇది చేసేటటువంటి ఉపకారం మహాద్భుతం ఇది ఉంది కాబట్టి గత జన్మలలో చేసిన పాపములు నశించిపోతున్నాయి అలా ఆలోచించండి శోకం ఉండదు దీనికి మోకాళ్ళ నొప్పులు వచ్చాయి అనుకోండి బెంగు ఉండదు ఎందుకుండదంటే గత జన్మలలో చేసిన పాపం ఏదో ఉంది ఆ పాపం మోకాళ్ళ నిప్పి రూపంలో పోతో అమ్మయ్యా ఇది ఇంకొక రకంగా ఉంటే నేను ఏ మంచి పని చేయకుండా పాడైపోతున్నాం మోకాళ్ళ నిప్పి ఏమైంది కింద కూర్చోలేదు కుర్చీలో కూర్చుని మాట్లాడుతున్నాం పోయిందా చింత కాబట్టి శరీరం అనేటటువంటిది ఉన్నది కాబట్టి గత జన్మలో చేసుకున్న పాపం దుఃఖం రూపంలో పోతుంది ఇది ఉంది కాబట్టి కొత్తగా పుణ్యకార్యం చేస్తున్నావు ఆదిత్య హృదయం వినడానికి ఎలా రాగలిగా శరీరం ఉంది కాబట్టి ఆదిత్య హృదయం మీద ప్రవచనం ఎలా చేస్తున్నాను శరీరం ఉంది కాబట్టి ఓ గుడికి ప్రదక్షిణం ఎలా చేస్తాను శరీరం ఉంది కాబట్టి దీనితో పూజ చేస్తాను శరీరం ఉంది కాబట్టి ఆ శరీరం ఉంది కాబట్టి ఉపయోగించగలవు అందున మనుష్య శరీరానికి ఒక అద్భుతం ఉంది మనుష్య శరీరం అపారమైన పుణ్యం చేసి ఇంద్ర పదవికి వెళ్ళగలదు నాకు పుణ్యమద్దు పాపమూ వద్దు అని చెప్పి మంచి పనులు చేసి చిత్తశుద్ధిని పొంది జ్ఞానము వలన మోక్షాన్ని పొందచ్చు నేను శాస్త్రాన్ని నమ్మనని పాపపు పనులు చేసి కోట్ల జన్మలు తిరియక్కుగా వెళ్ళిపోవచ్చు ఎక్కడికి వెళ్ళిపోయినా మధ్యలో నిలబడేటటువంటి కోడలి మాత్రం మనుష్య శరీరమే ఇంత గొప్ప శరీరం లోకంలో ఏ ప్రాణికి లేదు దీనికి వాక్కుంది దీంతో ఏమీ చెప్పక్కర్లేదు రామనామని చెప్పుకుంటే చాలు శివనామని చెప్పుకుంటే చాలు దీనితో భగవన్ నామం చెప్పినంత మాత్రం చేత తరించిపోతున్నావు కానీ ఏది పలకడానికి నామం ఉన్న ప్రాణి ఇంకోటి చెప్పండి ఇదిగోనండి మనుష్యుడు కాకుండా భగవన్ నామాన్ని ఇది చెప్పగలదు ఇంకొక ప్రాణి లేదు ఇదిగోనండి భగవంతుడి గురించి ఇది మాట్లాడుతుంది ఇంకొక ప్రాణి లేదు అంత అద్భుతమైనటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడు ఇచ్చినప్పుడు ఈ శరీరానికి మితమైనది సాత్వికమైనది దైవర్పితమైనది న్యాయార్జితమైనటువంటిది పదార్థాన్ని ఆహారంగా ఇచ్చి నిలబెట్టుకోకపోతే ఇది పడిపోయిందనుకోండి రోగ్రస్తం అయిపోయింది అనుకోండి శరీరము ఉన్నది కానీ ఏం చేయగలదు ఆయుర్దాయాన్ని అనుభవిస్తున్నాడు అంతే ఉపయోగమే ఉంటుంది అందుకే లోకంలో ఒక ముతక సామెతుంది అందుకే దీర్ఘాయుర్దాయాన్ని ఎవరు పొందుతాడు అంటే పాపిష్టివాడు పొందుతాడు అని లోకంలో ముతక మాట ఒకటి అంటూ ఉంటారు ఎవరు దీర్ఘాయుర్దాయాన్ని పొందుతాడు పాపి చిరాయు సుకృతీ గతాయు పాపి చిరాయుర్దాయాన్ని పొందుతాడు అని పాపి చిరాయుర్దాయాన్ని పొందుతాడు అంటే పాపాలు చేయండి ఉంటుందని కాదు పాపి చిరాయుర్దాయాన్ని పొందుతాడన్న మాటకు అర్థమేమిటో తెలుసా వాడి మలమూత్రములను వాడు విసర్జించుకోలేకుండా మంచం మీద ఉంటాడు అని అమ్మాయి పాపాలు గది చేశాడు మంచంలో ఉంటాడు తన కావలసింది తాను తినడు ఎవరొచ్చారో తెలియదు ఏమన్నారో తెలియదు తన మల విసర్జన జరుగుతోందని తనకి తెలియదు తన మూత్ర విసర్జన అవుతోందని తనకి తెలియదు తాను లేవలేడు వెళ్ళలేడు అందులోంచి పుట్టిన క్రిములు తనని కొరికేస్తుంటాయి అంత దుర్గంధభూ ఇష్టమైనటువంటి గదిలో తాను అలాగే పడుకుని ఉంటాడు భార్య కూడా ఆరు నెలలు చేసి చెయ్యలేక అబ్బా ఇంతకన్నా అని వదిలేస్తుంది అప్పుడు ఉన్నట్టడిపోయినట్ట ఎందుకు ఆయుర్దాయం అప్పుడు కాబట్టి దీర్ఘాయుర్దాయము పాపి పొందుతాడు అన్న మాటకు అర్థం అన్ని వేళలా పాపాలు చేసి ఆయుర్దాయాన్ని పొందండి అని అన్వయం కింద చెప్పకూడదు కానీ శరీరాన్ని రక్షించుకోవాలి ఇది పరమేశ్వరుడు ఇచ్చాడు దీనికి నూరు సంవత్సరముల ఆయుర్దాయం ఇచ్చాడు ఇది ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి క్రమశిక్షణతో దీన్ని వాడుకోవాలి ఇది కూడా ఒక పనిముట్టండి ఒక గొప్ప రుద్రాక్ష తావళం నా దగ్గర ఉందనుకోండి మా గురువుగారి ఇచ్చింది ఎంత భద్రంగా చూసుకుంటాను ఎవరో పెద్దలు నాకు ఓ ఉంగరం ఇచ్చారనుకోండి ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటాను ఎవరో ఒక మహాత్ముడు నాకు ఇంత విభూతి ఇచ్చాడనుకోండి ఎంత జాగ్రత్తగా దాన్ని లలాటమునందు ధరిస్తాను నాకు మంత్రోపదేశం అయిందనుకోండి ఎంత జాగ్రత్తగా జపం చేస్తాను భగవంతుడు కరుణించి కొన్ని కోట్ల జన్మల తర్వాత ఈ శరీరాన్ని ఇచ్చాడు దీనికి నియమంగా వ్యాయామం ఉండి నియమంగా సాత్వికాహారం తిని మంచి ఆలోచనలతో ఉద్వేగాన్ని పొందకుండా ఉంటే ఇది దీర్ఘాయుర్దాయాన్ని పొందుతుంది ఎంత మంచి ఆహారం పెట్టినా అనవసరంగా ప్రతి విషయానికి ఆవేశపడిపోతుంటాడు అనుకోండి తన కోపమే తన శత్రువు ఆయుర్దాయం నశించిపోతుంది కాబట్టి ఆయుర్వర్ధనముత్తమం అన్న మాటకు అర్థం హృదయం చదువుకుంటే ఆయుర్దాయం వస్తుందండి కాదు ఆదిత్య హృదయం చదువుకుంటే బుద్ధి వికసించి దీన్ని ఎందుకు నిలబెట్టుకోవాలో బాగా అర్థమయ్యి దీన్ని నిలబెట్టుకోవడం వల్ల ఏ ప్రయోజనాని సాధించుకోవాలో గుర్తిరిగి దానికి తగినట్టుగా పరిశ్రమించి దీన్ని వాడుకోవడంలో వైక్లభ్యం పొందకుండా కురుపుణ్య అహోరాత్రం రాత్రి పగలు అనకుండా తొందర తొందరగా తొందర తొందరగా అవకాశం వచ్చిందంటే విడిచిపెట్టడు అమ్మో మళ్ళీ జారిపోతే వస్తుందో రాదో ఈ అవకాశం పుణ్యకార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో కాబట్టి ఈ శరీరాన్ని నేను చాలా జాగ్రత్తగా వాడుకుని పుణ్యకార్యాలు చేసి ఫలితాన్ని సాధించుకుంటాను పాపకార్యాల వైపుకి వెళ్ళను అన్న బుద్ధి కలిగి ఆవేశమునకు లోను కాకుండా శరీరారోగ్యాన్ని మనసు యొక్క పరిపుష్టిని నిలబెట్టుకుంటూ రెండింటితో కలిపి ఉత్తమమైనటువంటి కర్మలను ఉత్సాహము కొరకు చేస్తాడు మాట జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు చూడండి లోకంలో చాలా అలిసిపోయానండి ఒక్క మూడు గంటలు అలా పోయేదో ఒక చలన చిత్రం చూసేస్తాను అన్నాను అనుకోండి నాకు కాసేపు బడలిక తీరాలి అంటే ఓ మూడు గంటలు నేను చలనచిత్రం ఏదో ఒకటి చూడాలి కాల్పనిక కథ కాసేపు చూసి రావాలి అది తప్పని నేను నిర్ధారించట్లేదు లేకపోతే ఎవరో పిల్లలు ఆడుకుంటుంటే కాసేపు వెళ్ళి చూసి రావాలి కానీ భాగవతంలో కృష్ణ పరమాత్మకి క్రీడలేమిటి మానసికోల్లాసానికి లోక సంరక్షణమే ఆయనకి క్రీడ ఆయన గోవర్ధనోద్ధరణం ఎవరి కోసం చేశాడు లోకాలకి ఉపయోగపడడం కోసం చిన్న పిల్లవాడిగా ఉండి కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రవిచంపే కళ్ళు కూడా తెరవని చిన్న పిల్లవాడిగా ఉండి రాక్షసిని పూతనా సంహారం చేసాడు ఎవరి కోసం లోక సంరక్షణం కోసం పది మందికి ఉపకారం చేయడం నాకు విశ్రాంతి అని నేను భావన చేయగలిగా అనుకోండి ఈ శరీరంతో నలుగురికి ఉపకారం చేసి నేను సంతోషం పొందుతాను ఇంతకన్నా నాకేం కావాలి అని నేను అది ఎందుకు చేస్తానంటే అలా చేయడంలో నాకు గొప్ప సంతోషం అమ్మయ్యా ఇవాళ దీని రెండు గంటలు నేను లోక ప్రయోజనానికి వాడాను అంతకన్నా సంతోషం లేదు ఇప్పుడు నేను దేనివలన సంతోషం పొందుతుంటానంటే ఓ మంచి పని చేసి నేను సందర్భం వచ్చింది కాబట్టి మీతో ఒక విషయం చేస్తున్నాను నా దగ్గరే ఓసారి ప్రవచనానికి వెళ్ళిపోతుంటే ఓ పిల్లొచ్చింది గట్టిగా ఇరవై ఏళ్ళు ఉంటాయి అమ్మ నేను ప్రవచనానికి వెళ్ళిపోయే సమయం అయిపోయింది ఆలస్యం అవ్వకూడదమ్మా మీరు ఒకసారి కనపడు అని వెళ్ళిపోతున్నాను అబ్బాయిబ్బాయి నాకేం పని లేదండి ఒకసారి నమస్కారం చేసి వెళ్ళిపోతాను మీరు కాళ్ళకు కూడా పెట్టకల్లా ఇలా చాలు సంతోషం మీరు వెళ్ళిరండి నేను బయలుదేరుతున్నాను అది నేను తెల్లబోయే అలా అందరూ ఎవరు నేను ఆశ్చర్యపోయి లిఫ్ట్లో దిగుతూ దిగుతూ ఆ పిల్లని పిలిచి ఏం చదువుకుంటున్నావు అన్నాను ఇంజనీరింగ్ చదువుకుంటున్నానండి నా దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నాను మీ ప్రవచనాలు వింటూ ఉంటానండి పిల్ల ప్రవచనాలు వింటానంటోంది నన్ను చూడ్డానికి వచ్చానంటోంది నాకు నమస్కారం పెట్టానంటోంది ఈ పిల్లకి ఏమర్థమైనా అన్న నాకు నమస్కారం పెట్టాలనిపించింది అని అనుమానం వచ్చింది వచ్చి మీకు ఏం అర్థమైందమ్మా ఎందుకు వచ్చాను నమస్కారం పెట్టడానికన్నా ఆ పిల్లంది మీ ప్రవచనాలు వింటే మనకున్నంతలో లోకానికి ఉపకారం చెయ్యాలని నాకు అర్థమైంది నేను ఆశ్చర్యపోయాను ఇదేమిటి ఈ పిల్ల నేను అలా చెప్పానో చెప్పలేదు కానీ చాలా బాగా తీసుకుందే అనిపించి ఒక్క క్షణం అమ్మ ఏం చేస్తుంటావు ఉపకారం లోకానికి అన్నాను ఆ పిల్ల చెప్పిన మాటకి నేను ఎంత ఆశ్చర్యపోయానంటే రోజు ఇంజనీరింగ్ కాలేజీ నుంచి వచ్చేసిన తర్వాత లేదా పొద్దున్న వెళ్ళేటప్పుడు నాకు ఓ గంట ఖాళీ ఉంటుంది కదండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెడతాను ఏమీ చదువుకోవడం వాళ్ళు పసిపిల్ల కళ్ళు తేలేసేస్తుంటే ఏ ఎద్దుల బండిల్లోనో జట్కాల్లోనో ఆటోల్లోనో వస్తారు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు ఓపీ టికెట్ రాయించుకోవడానికి పరిగెడతారు పాపం వాళ్ళ కాగితం ఇస్తే రాయడం రాదు నేను అలాంటి వాళ్ళని చూసి వాళ్ళతో పాటు పరిగెత్తికెళ్ళి ఇది ఎమర్జెన్సీ అని చెప్పి గబగబా ఓపీ టికెట్ ఫిలప్ చేయించి వాళ్ళకేదో రూమ్ నెంబర్ థర్టీ న్యూరాలజీ అంటారు కౌంటర్లో ఆ న్యూరాలజీ వార్డ్ అంటే ఏమిటి ఎక్కడది ఏ ఫ్లోర్లో ఉంది ఆ గది ఏమిటి థర్టీన్ అంటే వాళ్ళకి పదమూడు చూడ్డం కూడా రాదు అది నేనేం చేస్తానంటే వెంటనే స్ట్రిచ్చర్ పిలిచి లేకపోతే ఏ కుర్చీలోనో కూర్చోపెట్టి వాళ్ళని పిలిచి గబగబా వీళ్ళని రూమ్ నెంబర్ థర్టీన్కి తీసుకెళ్ళి ఎమర్జెన్సీ కేసు కాబట్టి డైరెక్ట్గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పిల్ల కళ్ళు తేలేస్తోంది అని చెప్పి వాళ్ళతో మాట్లాడి ఈ మందులు కావాలని చెప్తే ఎక్కడ మందులు ఇస్తారో తెలియదు పరిగెత్తుకెళ్ళి ఆ మందులు తీసుకొచ్చి పిల్లకిచ్చి ఎవరికైనా వైద్యంలో నా వలన సమయానికి అద్దెతే ఆ గంటలో సంతోషం పొంది ఇంటికి వెళ్ళిపోతానంది మీరు చెప్తే నమ్మండి నేను స్థాను అయి నేను ఇలా ఎప్పుడు చెప్పలేదే నా ప్రవచనం నేను ఎప్పుడు ఇలా నా జన్మలో ఒక్క చేయలేదే ఒక పిల్లకి ఇలా అర్థమైందా ఈ పిల్ల ఇలా చేస్తోందా అని తెల్లబోయి అమ్మాయి ఇలా ఎంతమందికి చేశావన్నాను చాలామందికి చేశానండి సార్ మీరు నిలబడి మాట్లాడుతున్నారు ప్రవచనానికి వెళ్ళిపోవాలన్నారు కాబట్టి ఒక్క మాట చెప్తాను ఈ మధ్య ఒక తల్లి మళ్ళీ వచ్చిందండి పిల్లని ఎత్తుకుని చనిపోవలసిన పిల్లని నేను సమయానికి ఏదో ఉపకారం చేయబట్టి దక్కిందీ నా పేరు పెట్టుకుందండి ఆ పిల్లకి మీరు సంతోషిస్తారని చెప్తున్నానండి నేను ఆశ్చర్యపోయి గుమ్మం దాటితే మళ్ళీ వెనక్కి వెళ్ళంగా అయినా కూడా ఆ రోజున ముచ్చట వేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ తలుపు తీయించి నా భార్యని పిలిచి సే చీర పసుపు కుంకం గాజులు పట్రావేన పిల్లకిచ్చి ఆశీర్వచనం చేసి ప్రవచనానికి వెడుతున్నంతసేపు నేను ఆలోచిస్తూనే ఉన్నా అరే నా జన్మలో నేను రోజుకొక్క గంట ఇలా ఎప్పుడు చేయలేదే ఇన్నేళ్ళు అయిపోయింది ఈ పిల్ల చిన్నతనంలో ఎలా పట్టుకుంది ఈ విషయం ఎలా చేస్తోంది మరి ఎక్కడికి సినిమాలకు ఎలా అంటే ఒక్క గంట ఇలా చేయడంలో ఎంత తృప్తి ఉందండి ఇది కదా భాగవతంలో కృష్ణుడు చేసింది ఇది కదా రాముడు చేసింది ఈ పిల్ల ఎంత బాగా పట్టుకుందిరా అనుకున్నాను నేను ఇప్పుడు నాకు చెప్పండి సర్వమంగళమాంగళ్యం అనడంలో నిజానికి ఆయుర్వర్ధనముత్తమం మనసుని ఏదో తాత్కాలికమైనటువంటి ఉద్రేక పెట్టేటటువంటి ప్రశాంతత కల్పించే విషయములను చూసి సంతోషించడం కాదు ఈ శరీరం ఉన్నందుకు రోజుకి ఒక్కళ్ళకైనా ఉపకారం చేసి నేను సంతోషపడిపోతాను ఆ సంతోషం నా గుండె కొట్టుకోవడాన్ని నా రక్తపోటుని నియంత్రించి ఆరోగ్యంగా నన్ను ఉంచుతీ ఆయుర్వర్ధనముత్తమం ఆదిత్య హృదయం వైపు నుంచి మహర్షి ప్రతిపాదన చేసేది ఏది అంటే ఇది చదువుకొని నీకు పోయి తొంభై ఏళ్ళు బతికేస్తావు జేబు దొంగతనాలు చేసినా పక్కవాండి పాడు చేసేసినా నీకు ఆయుర్దాయం వచ్చేస్తుందని భయాలు ఇస్తున్నారని ఎంత సాహసం చేయలేను ీ బుద్ధి మంచి ఆలోచనలు కలిగి పక్కవాడు పాడవకుండా నువ్వు పాడవకుండా ఇద్దరూ సంతోషంగా ఉండేటట్టు శతాయుష్కడవుతావని మహర్షి చెప్తున్నారు కాబట్టి తో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా రావణం చాగ్రతో దృష్టా యుద్ధాయ సముపస్థితం దైవతై మహాగమ్యా ద్రష్ుమభ్యాగతో రణం ఉపాగమ్యా భగవాన్ ఋషి రామ రామ సనాతనం ఏన సర్వాన్నరీన్ వత్సమరే విజయష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహన్ జపే నిత్యం సర్వపాప ప్రణాశనం ఆయుర్వర్ధనముత్తమం ఈ ఫలితాలన్నింటినీ మొట్టమొదటి పీఠిక ఆయన పరిచయం చేశారు ఆదిత్య హృదయాన్ని పరిచయం చేస్తూ ఇదంతా కూడా రామచంద్రమూర్తికి ఇప్పుడు రామచంద్రమూర్తికి ఎంత అవసరమో ఇది ఇతరులకు ఇంతకాలం ఇవ్వలేదు ఈ గుణాలతో నువ్వు ఉన్నవాడివి మహాబాహు అందుకుని నీకు ఇవ్వాలి నువ్వు లోకానికి పనికొస్తావు రావణ సంహారానికి ఇప్పుడు నీ ఎందు ఈ దీప్తి కలగాలి ఇవన్నీ ఇవ్వగలిగినటువంటిది అశ్విని దేవతల యొక్క వైద్యశక్తను స్కందుడి యొక్క తేజస్సును వాయువు యొక్క ప్రసన్నతను లేదు బ్రహ్మగారి యొక్క సృష్టి విష్ణువు యొక్క స్థితిశక్తను శివుని యొక్క జ్ఞానమను పరదేవత యొక్క అనుగ్రహశక్తను ఏదంటావో అవన్నీ సూర్యుడిలో ఉన్నాయి ఆయన ప్రత్యక్ష దైవం నువ్వు ధ్యానం చెయ్యక్కర్లేదు ఇలా ఒక్కసారి ఆయన వంక చూడు స్నానం చెయ్యడానికి అవకాశం లేకపోతే ఆచమనం చెయ్యొచ్చు కాబట్టి త్రిరాచం శుచిర్భూత్వా మూడు మాటలు ఆచమనం చేయి ఒక్క దీన్ని జపం చేయి జపం చేసే రథం ఎక్కువ రావణ సంహారం అయిపోయింది ఇది మహర్షికి నమ్మకం వేదమంత్రం వేదంలో ఉంచి ఉద్ధరించి ఇస్తున్నాడు అగస్యమహర్షి ఇప్పుడు రాముడు నమ్మాడు చేస్తాడు బాగుంది రథం ఎక్కుతాడు ఉండాలా వద్దా అగస్యుడు చూడాలా నేను ఇచ్చాను జపం చేశాడు రథం ఎక్కాడు రావణుడు చచ్చిపోయే వరకు ఉండి నేనే ఇచ్చాను ఉపదేశం అని చెప్పాలి కదా ఆయనేం చేశాడు నిలబడలేడు నిలబడకుండా ఆయనేం చేశాడంటే జగామచ యథాగతం ఎలా వచ్చాడో అలా వెనక్కి వెళ్ళిపోయాడు అదేమిటి మరి నిలబడద్దా అది గురువుకున్న విశ్వాసం వేదాంతర్గతమైనటువంటి ఈ స్తోత్రం ఏదున్నదో ఇవాళ నేను ఎత్తి రాముడికి ఇచ్చాను వాల్మీకి ఎత్తి లోకానికి ఇస్తున్నారు కానీ ఇది గుహ్యం సనాతనం ఇది పనిచేసి తీరుతుంది ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది ఇంకా నమ్మకం ఉన్నాక చూడటం ఏంటి వాళ్ళు చూస్తారు నేను చూడక్కల్లా ఇచ్చేశానంటే రాముడు చచ్చిపోయినట్టే అందుకే వెళ్ళిపోయాడు కచిడు వెళ్ళిపోయాడా లేదా రావణుడు ఆ తర్వాత రామచంద్రమూర్తి యుద్ధం చేస్తున్నారు తలకాయి పడగొట్టారు కింద పడిపోతున్నాయి మళ్ళీ మొలిచి అంటుకుంటున్నాయి మాతలు చూసన్నాడు ఎంతసేపు ఈ క్రీడ దుశ్శకనుములు కనపడుతున్నాయి రావణాసురుడికి నీకు శుభశకనుములు కనపడుతున్నాయి రావణుడు అస్తమించేటటువంటి సమయం ఆసన్నమైంది బ్రహ్మాస్త్ర ప్రయోగించి అన్నాడు చిత్రం ఏమిటంటే ఆ బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చినవాడు కూడా అగశ్యుడే అరణ్యకాండలం దాని ములుకు చివర సూర్యుడు అగ్ని ఉంటారు అధిదేవత ప్రత్యధి దేవత సహిత అంటామే అగ్ని సూర్యుడు ఉంటారు దాని యొక్క బాణము యొక్క శరీరం అంతా కూడా బ్రహ్మతేజస్సు ఉంటుంది వింధ్య పర్వతము మేరు పర్వతము కలిసి ఎంత బరువు ఉంటాయో ఆ బాణము అంత బరువు పొందుతుంది దాని నిండా భయంకరమైనటువంటి శత్రువుల యొక్క నెత్తురు కొవ్వుతో పూజబడి ఉంటుంది ఒక్కసారి ఆ మంత్రాన్ని స్మరించి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి రాముడు విడిచిపెడుతుంటే పర్వతములు ఘూర్నిల్లేయి సముద్రములు క్షోభించాయి లోకములు కలవరబడ్డాయి బ్రహ్మాస్త్రం వెళ్ళి రావణాసురుడు యొక్క గుండెల్లోకి దిగబడింది వెంటనే కింద పడిపోయాడతో నాభి కొంత కొట్టమన్నాడు ఉందన్నాడు విభీషణడు అన్ని వాల్మీకి రామాయణం కాదు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు రావణ సంహారం అయిపోయింది అస్త్రమిచ్చినవాడు అగస్చ్యుడే ఆదిత్య హృదయం ఇచ్చినవాడు అగస్త్యుడే మరి అస్త్రం ఉన్నవాడికి ఎందుకు గుర్తు రాలేదు చింతాశోక ప్రశమనం అబ్బా ఏమిట్రా యుద్ధం ఎంత చేసినా గతంలో చేసిన యుద్ధం ఎదురుకుండా ఉన్న రామణుడి శక్తికి చింత పొందినటువంటి రాముడికి నీ దగ్గర బ్రహ్మాస్త్రం ఉందని గుర్తు చేయలేదు ఒక్కసారి ఇది జపం చేయి నీకన్నీ వస్తాయి జపం చేశాడు ఏమైంది సూర్యుడు బలికాడు త్వర అన్నాడంతే తొందరపడు అయిపోయింది పని అన్నాడు అంతే రథం ఎక్కాడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు రావణాసుర సంహారం అయిపోయింది ఎంతసేపండి దైవానుగ్రహం కలిగితే మారడం దారి తప్పిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు తెలిసి ఉన్నవాడున్నాడు ఇలా ఎక్కి వెళ్ళు వెళ్ళిపోతా ఊరుకు అన్నాడు అది చెప్పేవాడు ఉంటే చాలు అలా ఉద్ధరించిన వాడు ఋషి అందుకే ఆదిత్య హృదయానికి ద్రష్ట వాల్మీకి మహర్షి అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్ని రామచంద్రమూర్తికి ఇస్తే ఉదారుడై మనందరి కోసం ఇంత శక్తి సమన్వయమైనటువంటి ఆదిత్య హృదయాన్ని మహర్షి మనకిచ్చారు ఇప్పటి వరకు దాని వైభవాన్ని చెప్పుకొస్తున్నారు ఇంకా నేను దాని గురించి చెప్పుకుంటూ విడితే అందులో ఉన్న కొన్ని విశేషాలు ఎప్పటికి చెప్తానని ఇవాళ కొన్ని కొన్ని వదిలిపెట్టి ప్రధానమైనటువంటి విషయాన్ని ఎక్కడ వరకు పరిచయం చేశారో అక్కడ వరకు చెప్పాను రేపు ఆ బింబాని పరిచయం చేస్తారు రశ్మిమంతం సముద్రం తం దేవాసుర నమస్కృతం పూజ వివస్వం తం భాస్కరం భువనేశ్వరం అంటారు ఆ అద్భుతమైనటువంటి మాటలు చెప్తారు అవి ఏమిటో అసలు అలా ఎలా చూడాలో అది ఎలా పరబ్రహ్మమైందో మనని ఎలా అనుగ్రహిస్తాడో ఆ అనుగ్రహ శక్తి ఎలా వర్షిస్తాడో ఈ విశేషాల్ని రేపటి రోజున రామచంద్ర ప్రభువు నా చేత పలికించినంతమేర మళ్ళీ మనం ఆరు గంటల ముప్పై నిమిషాలకి కలుసుకున్నప్పుడు తిరిగి ప్రారంభం చేస్తాను మంగళాశాసర పరై పదాచార్య పరోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కౌసలీంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీ గిరీచాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు స్వస్తి ఈ సందర్భంలో నేనొక్క విషయం మనవి చేస్తాను శ్లోక రూపంలో చక్కగా అందరం కలిసి వసంత నవరాత్రులు కనుక అందున నిన్న సీతారామ కళ్యాణమైంది కాబట్టి ఒక్కసారి ఆదిత్య హృదయాన్ని అందరం కలిసి చదువుదాం దాని యొక్క గొప్పతనం ఏమిటో మీకు కూడా అర్థం అవుతుంది ఇందాక నేను చెప్పానే వేదస్వరూపం తీసుకొస్తారు మధ్యలో నమః పూర్వాయగిరయ పశ్చిమి గిరయే నమ నమశబ్ద ప్రయోగం చేస్తారు అందరం కలిసి చదువుదాం ఎంతోసేపు పెట్టదు సూర్యోదయమైనంతసేపు తో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్తితం అదే ప్రవచనంలో నా ఒక్కడి కంటమే అందరూ కలిసి చదవండి లేవా మీ దగ్గర పా పాఠం లేదా పూర్ణ ఉన్నవాళ్ళు చదవండి అన్నాను కాబట్టి తో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్టా యుద్ధాయ సముపస్థితం దైవత సమాగమ్యదృష్టుమ్యాగం ఉపాగమ్యా బ్రవీద్రామ అగస్ భగవాన్ ఋషి రామ రామ మహాబాహోసృణుగు సనాతనం ఎన సర్వాన్ వత్సమరీ విజీష్యసీ ఆదిత్య హృదయం పుణ్యం సర్వత్రువినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వంగళమాంగళ్యం సర్వ ప్రణాశనం చింతశోక ప్రశమనం ఆయుర్వద్ధనముత్తమం రశ్మిమంతం సముద్రంతం దేవాసురమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వేవాత్మకహేష తేజస్వీ రిభావన ఏష దేవారగణాన్ లోకాన్ పాతి గభస్తి బ్రహ్మాచ విష్ణు శివ స్కంద ప్రజాపతి మహేంద్రో ధనధక్కాలో సోమోహ్య పాం పతి పితరవసాధ్యా హస్వినౌ మరుతో మను వాయున్ ప్రజాణతుగర్త ప్రభాకర ఆదిత్య సవిత సూర్యఃఖ పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశోభానుర్హిరణ్యరేతర హరిదశ్వస్రాప్త సప్తిచిమాన్మిన్మదన శంభుస్పష్టాంశుమాన్ వ్యోమనాధస్తమో భేదీరుగ్యజుస్ సామపారగనవృష్టిరపాం మిత్రోవిధ్యవీ ప్లవంగతపీ మండలి మృత్యు పింగళర్వతన కవిర్విశ్వో మహాజ రక్తవోద్భవ నక్షత్రగ్రహతారాణమధిపో విశ్వన తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్ నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమ్యోతిర్గణానా పతయే ది నాధిపత జయాయ జయభద్రాయ హశ్వాయ నమో నమ నమో నమ సహస్రాం శో ఆదిత్యాయ నమో నమ నమముగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ నమ పద్మ ప్రబోధాయ మార్తాయ నమో నమ బ్రహ్మే్యుతేషాయ సూరీయా దిజ్యవర్చే భాస్వతేభక్షాయ రౌద్రాయ వపుషే నమ తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పత తప్తచామీ కరాభాయ వహ్నయే విశ్వకర్మే నమస్తమోయే లోకసాక్షిణే నాశయత్వేష వైభూత ప్రభు పాయత్యేష తపత్ేషా వర్షతేషస్తి సుప్ు జాగర్తి భూతు పరినిష్ి ఎష చైవ్నిహోత్రం చైవ్నిహోత్రిణం వేదాస్చక్రతవచ్చ క్రతూనా ఫలమే చ యాని కృత్యానికేషు సర్వేష రవి ప్రభు యపత్ పృచ్చు కాంతారరీషు భయూ చీర్తయన్ పురుష కశ్చివీత రాఘవ పూజయస్వైనేకాగ్రో దం జగత్తి యుద్ధు విజీష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం ం వదిష్యసిముక్ తదాగస్ో జగతం ఏతృత్వా మహాతేజో నష్ట శోకొవత్తదా ధారయామా సుప్రీతో రాఘవ ప్రయతత్మవాన్ ఆదిత్యం ప్రేక్ష్య జ పరం హర్షమవాప్తవాన్ త్రిరాచంశుచిర్భూత్ ధనురాధాయ రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగతం సర్వత్న మహతావధేతోవత్ అధరవరవిదర్ నిరీక్ష రామం ముదితమనామం ప్రహ్యమాన నిశచరపతి సంక్షయం విదివారగణమధ్యగతో వచస్వరీతి సఖగరేందరో ఇళ్లలో ఆదిత్య హృదయం ఏముందండి ప్రతి ఇళ్లలో ఉంటుంది ఆదిత్య హృదయ పాఠం తెచ్చుకోండి ఇలాంటప్పుడు అందున వసంత నవరాత్రుడి శారదాదేవి మందిరం పక్కన సీతారామచంద్ర ప్రభు దేవస్థానం ఉంది ఇటువంటి చోట చదివిందేదో అది రక్షిస్తుంది ప్రవచనం అయిపోయిన తర్వాత అందరం చదువుతుందా లేదా ముందు జరిగి ప్రవచనం మొదలు పెడదాం స్వస్తి